సరే ప్రార్థన చేద్దాం గొప్ప దేవ ఏస మీకు వందనాలు ప్రభా ఏసు క్రీస్తు నామం మేము ఆన్లైన్ ప్రార్థనలో కూడి ఉన్నాం ప్రభా రానే ఉన్న త్వరగా బిడ్డలన్నీ మీరు రప్పించండి ప్రభా దేవాసేయ గొప్ప దేవ మీ యొక్క స్వరం వినడానికి ప్రభా ఎంతో ఆసక్తితో ప్రభ బిడ్డని మీ యొక్క వాక్యం చేత ప్రతి ఆశీర్వదించండి హృదయాలలో ప్రభ మీ యొక్క వాక్యాన్ని నీరు కట్టి దయచేయండి ప్రభా ఉత్తి అవిని వదిలేయకుండా దాన్ని స్వీకరిస్తూ ప్రభావం ముందుకు నడవాలా మీరు అక్కడ వచ్చేంత వరకు అనేకులను మేము సిద్ధపరచాలా ప్రభావం మేము సిద్ధపడి ఉండాలా ప్రభా సహాయపడండి కృప చూయించండి మీ నామంలో ప్రభావ మమ్మల్ని ముందుకు నడిపించండి ప్రభా ఏసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా రోజులన్నీ నావే అంటూ జీవిస్తున్నావాహో దేవుని ముందు నిలిచే రోజుంది దేవునికి బదులిచ్చే రోజుంది నీ లెక్కనప్ప చెప్పే రోజుంది నీ తక్కెడ తూకం వేసే రోజుంది ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా నీగుండే తలుపులు తెరచి వేసుని పిలచుకోవయా ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా నీగుండే తలుపులు తెరచి వేసుని పిలచుకోవయా కాలం సమయం నాదే అంటూ అనుకుంటున్నావా రోజులన్నీ నావే అంటూ జీవిస్తున్నావాహో జరుగుచున్న రోజులు కావు నీవి కావు దానంగా దేవుడు కోచ్చిన ఇచ్చినటివి. జరుగుచున్న రోజులు కావు నీవి కావు దానంగా దేవుడు నీకు ఇచ్చినట్టివి వడివడిగా రోజులు పరుగెడుచున్నాయి వడివడిగా రోజులు పరుగెడుచున్నాయి తరుణాలు చే జారిపోతున్నాయి తరుణాలు చే జారిపోతున్నాయి ఆగ ఈ మాట వినవయ్యా నీ గుండే తలుపులు తెరచిసుని పిలుచుకోవయ ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా గుండే తలుపులు తెరచిసుని పిలచుకోవయా కాలం సమయం నాదే అంటు అనుకుంటున్నావా రోజులన్నీ నావే అంటూ జీవిస్తున్నావాహో చూశావా భూకంపాలు వరదలు విపరీతాలు పరిశుద్ధ గ్రంథములో అవి కాలపు సూచనలు చూశావా భూకంపాలు వరదలు విపరీతాలు పరిశుద్ధ గ్రంథములో అవి కడవరి కాలపు సూచనలు నిన్నటి వరకు కొరతే లేదని అన్నారు నిన్నటి వరకు కొరతే లేదని అన్నారు ఒక్క గడియలో ఎందరెందరో బికారులయ్యారు ఒక్క గడియలో ఎందరెందరో బికారులయ్యారు ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా నీ గుండే తలుపులు తెరచి వేసుని పిలచుకోవయా ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా నీ గుండే తలుపులు తెరచి వేసుని పిలచుకోవయా కాలం సమయం నాదే అంటూ అనుకుంటున్నావా రోజులన్నీ నావే అంటూ జీవిస్తున్నావాహో సిద్ధపడిన వారి కోసం పరలోక ద్వారాలు తెరిచియున్న తలుపులు నీకు పలుకు స్వాగతాలు సిద్ధపడిన వారి కోసం పరలోక ద్వారాలు ఉన్న తలుపులు నీకు పలుకు స్వాగతాలు సిద్ధపాటు లేనివారికి నరకపు ద్వారాలు సిద్ధపాటు లేని వారికి నరకపు ద్వారాలు మండే అగ్ని గుండెకు వేదన వేదన నిలయాలు మండే అగ్ని గుండెకు వేదన వేదన నిలయాలు ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా నీ గుండే తలుపులు తెరచి వేసుని పిలుచుకోవయా ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా నీ గుండె తలుపులు తెరచి వేసుని పిలుచుకోవయా కాలం సమయం నాదే అంటూ అనుకుంటున్నావా రోజులన్నీ నావే అంటూ జీవిస్తున్నావాహో దేవుని ముందు నిలిచే రోజుంది దేవునికి బదులిచ్చే రోజుంది నీ లెక్కనప్ప రోజుంది నీ తక్కెడ తూకం వేసే రోజుంది ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా నీగుండే తలుపులు తెరచి వేసుని పిలచుకోవయ ఆగవేమయ్యా ఈ మాట వినవ్యా నీగుండే తలుపులు తెరచి వేసుని పిలచుకోవయా కాలం సమయం నాదే అంటూ అనుకుంటున్నావా రోజులన్నీ నావే అంటూ జీవిస్తున్నావా పశు ద్రవకు తండ్రి మీకు వననాలనైనా సర్వోన్నతులకు దేవ మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నామని ఆయన ప్రభా ఈ ఉదయకాల మీ సంతర్భాలు కాచి కాకుండా మీకు ఎంతో వననాలు ప్రభావ అయితే కల్వరి శిలిలో మా పాపంలను శాపంలు రోగములను వ్యసనంలను మీరు భరించినారు మాకు బదులు మీరు మరణించినారు మమ్మల్ని రక్షించుకున్నారు మా పాపములు క్షమించినారు మీ బిడ్డగా స్వీకరించినారు పశుధాత్మ అభిషేకం అనుగరించారు కృపవార్లు అనుగరించినారు వరలోకొక జ్ఞానం అనుగరించినారు దీవరాత్రులు మళ్ళీ కాచి కాపాడనారు దాన్ని బట్టి మీకు ఎంతో వనరులు అర్పించుకుంటున్నాం నైనా సమస్త గణత మహిమ ప్రభవంలో మహా తేజస్ మా ఐశ్వర్యం మీకే కలుగునుగా ఆ లెలియ మీకే వనరులు అర్పించుకుంటున్నాం మీకే కృతజ్ఞ అర్పించుకుంటున్నాం నైనా థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ ఐ గివ్ యూ ఆల్ ద గ్లోటి లడ్ ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావ గ్రంథంలోని వాక్యాన్ని మేము జానిస్తుండగా మీకు పరిశుదాత్మ అభిషేకం మాకు అనుగ్రహించి నడిపించండి ఓ ప్రభావ వాటిని గ్రహించాలా అవునైనా వాటిని మహృదల్లో భద్రపరచుకోవాలా అనుభవపూర్వకంగా అనేట్లకు వీటిని మేము ప్రకటించాలా ప్రభా ప్రకటన గ్రంథం ధ్యానించడం ఒక ప్రకటించడం మరి ఒక అవునైనా అనేక మంది ధ్యానిస్తున్నారు కానీ వాటిని అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారు కానీ మేము కూడా అదే రీతి ఉన్నప్పుడు మీరు మాకు సాయం చేస్తున్నారు దాన్ని బట్టి మీకు వననాలు ప్రభావ వీటిని మేము అర్థం చేసుకోవాలా ప్రభా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ఎందుకంటే ప్రభా ఇంకా కాలం ముగింపు దశలో ఉన్నాం ఈ కాలం ముగించక ముందు మా షరలను విడిచిపెట్టక ముందు వీటన్నింటినీ మేము అర్థం చేసుకోవాలా అవును ప్రభా దాని తర్వాత తెన్మల్ మీ సన్నిధిలో మేము ఉంటాం మిమ్మల్ని ముఖాముఖిగా చూస్తాం మేము ఈ కాదు ఎందుకంటే ప్రభా మీ అందు తన్మలే పరలోకమంది సింహాసనాలకు మీరు మేము కూర్చుంటే ఉన్నాం మీరు ఇచ్చిన మాకు ఆధిక్యత దాన్ని బట్టి వననాలు ప్రభావ కాబట్టి నైనా మేము మీ దగ్గర నుంచే నేర్చుకుంటున్నాం ఈలో ఫస్ట్ గురించి కాదు మీరే నేర్పండి మీరే మహిమను ఉందండి మమ్మల్ని అందరినీ మీరు ఆకవర్స్ పరచుకోమని ఏ శ్రీ క్రీస్తు నామన్నా ప్రార్థించుతున్నాం తండ్రి పోయిన వారం మనము యువబు గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలోని ఒక విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము రెండవ ముద్రకు సంబంధించిన బోధ ఇదంతా రెండవ ముద్ర చాలా డీటెయిల్ గా పోతుంది ఎందుకంటే నేను ఎంత క్విక్ గా ముగిస్తామంటే అంత డీటెయిల్ గా పోతుంది ఇది మనం గతంలో కూడా జరిగిన అనుభవమే బూరల తీర్పు కూడా ఎంత త్వర తరగా ముగించుకుందామంటే అంత దీర్ఘంగా వెళ్ళిపోతా ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ పట్టింది బూరల తీర్పు డిసెంబర్ చివరికి ఎండ్ అయింది అది అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఒక డిసెంబర్ నుంచి ఇంకొక డిసెంబర్ పట్టింది అన్నట్టు బోరల తీర్పు ధనించడానికి కానీ ఎంత క్విక్ గా చేద్దామంటే అంత ఎలాబరేట్ గా వెళ్ళిపోతుంది అంత డీటెయిల్ గా వెళ్ళిపోతుంది కాబట్టి ఇది దేవునికి సమర్పించుకుంటున్నాం ఆయననే నడిపించాలా ఆయన తప్ప ఎవరు వీటిని మనకు బయలుపరచలేరు కాబట్టి ఆయన ఏ టైంలో ఏవి బయలుపరచడో ఆ టైం కొరకు మనం జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి కానీ ఈ లోకంలో ఏం జరుగుతుందంటే మతపరమైన జీవితం బబులోన్కి సాదృశ్యం అది ఈ లోకంతో తులతూగుతా ఉంది బబులోన్ అంటే అంత ఏమంటము ర్యానికి సాదృశ్యము ఏమి తినాలా ఏమి త్రాగాల ఏమి ధరించాలా వాటికి సాదృశ్యం ఫ్యాషన్ షోస్ జరిగాడు అక్కడ ఆ రోజున బొబ్లంలో రాజుల సముఖంలో కాబట్టి అంత రొటీన్ లైఫ్ అన్నట్టు తుల్లు తోగడం అన్నట్టు ఆస్తులతో కానీ అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారు ఎవరు గురికెరిగిన స్థాయిలో జలప్రంలో మంచి వారిని అందరినీ అలాగనే ఆయన దినం ఒకటి కొనిపోబడతాడు ఒకటి విడబడతాడు ఎందుకు విడ మనం మనం విడుదల తీర్పు నుంచి కొనిపోబడుతున్నాడు తీర్పు నిత్యనారకానికి కొనిపోబడుతున్నాడు కాబట్టి బబులో నుంచి మనం ఎంత త్వరగా బయటకు అంత మంచిది మనం వచ్చేసినాం టూ థౌసండ్ ఎయిట్ నుంచి నేను బయట ఉన్నాను బబులోని బయట కాబట్టి నేను వీటిని చూడగలుగుతాను నువ్వు లోపల ఉంటే ఇవి చూడలేవు ఎందుకు ప్రకటన గ్రంథం అర్థం చేసుకోలేరు మనుషులంటే నాకు ఈ ఉదయమే అర్థమైంది బబులోన్లో ఉంటే ఇప్పుడు పంది బురదలో ఉన్నంత వరకు దానికి ఏం తెలుసు అదే లోకం అనుకుంటుంది కదా ఎప్పుడైతే అది బురదలకెళ్ళి బయటకు మంచి స్నానం చేసుకుంటుందో అరే అది బురద కదా అని తెలుస్తుంది అన్నట్టు కాబట్టి ఉన్నంత కాలము నువ్వు దాన్ని గ్రహించవు అది ఒక పెద్ద ఆటంబాం లాగా పగలబోతుంది పెద్ద భూకంపం దానికి రాబోతుంది అని ప్రకటన గంధంలో చూస్తాం మనం ఒక రోజు కాబట్టి అది కూలిపోయాను కూలిపోయాను శాశ్వతంగా కూలిపోతుంది అది రెండు సార్ రెండు సార్లు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ప్రకృతి సహజంగా లేదు ఈరోజు బబ్బులోని కూలిపోయింది గిరా ఉత్తర భాగంలో పెద్ద మైదానంలో ఉండేది అది భూగర్భంలో దిగిపోయింది అది ఈరోజు లేదు బబులోను కానీ ప్రకటన గం అంటున్నాడు బబ్బులోని కూలిని కూలేను అంటున్నాడు పేతురు అంటున్నాడు ఆ నేను బబ్బులోనికి పత్రిక రాసినట్టు బబులోనే లేదు పేతురు బబ్బులోనికి సేవకే పోలేదు ఎట్లా రాస్తున్నాడు పత్రిక బబ్బులోనికి నేను బబులో ఉన్నప్పుడు అంటున్నాడు ఆయన పేతురు కని ఆయన ఎప్పుడున్నాడు బబులో ఉండాలి అసలు బబులోనే లేదు కదా ప్రకృతి సహజంగా కాబట్టి ఇవన్నీ ఆత్మీయ చిహ్నాలు మనం ఉంటుంది బబులోని లోకమంతా బబులోను నిలయం మతపరమైన జీవితం అంతా బబులోకి ఈ లోకమంతా బబులోనికి సాదృశ్యం శ్రీనారు ప్రాంతంలో దానికి ఒక స్థావరం పెట్టారు ఈ మతానికి అక్కడ వాళ్ళు బిజినెస్ చేసుకుంటారన్న విషయం నేను మీ కొంత కాలం కిందట చూపిస్తున్న జక్రయ గ్రంథం కాబట్టి ధాన్యుల గ్రంథము జక్రయ గ్రంథము ప్రకటన గ్రంథం వీటిని కలిపి చూసుకుంటే కానీ మనం ఈ ప్రవర్చనాలు అర్థం చేసుకోలేము ఒకదాన్ని విడిచి ఇంకోదాన్ని చూసినా గ్యాప్సే ఏర్పడతాయి లైఫ్ అంతా ఎన్ని సంవత్సరాలు దాటిపోయినా ఇది అక్కనే ఉండిపోతుంది ఎందుకు వస్తాకాలంలో ఫిని రొటీన్ వాక్యాలు చూసుకుని వెళ్ళిపోతుంది క్రైస్తవ మతం సమర్థించుకున్న జీవితం అన్నట్టు కాబట్టి మనం అట్లుండం ఇది పర్ఫెక్ట్ గా అర్థమయ్యేంత వరకు విడిచిపెట్టేది లేదు వాడికి దేవుడు సహాయపడతారు కాబట్టి కలిగిన వానికి మరీ అధికంగా అనుగరించబడ లేదా వాక్యం లేని వాటి వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటో అది కూడా తీసివేయబడుతుంది అది చివరి కాలంలో జరిగే వాక్యం అది కాబట్టి మనం ఎంత ఆసక్తి కలిగి వీటిని పొందుకుంటున్నామో మరీ విశేషంగా మనకు అనుగరించబడతాయి ఈ విషయాలు కాబట్టి ఇప్పుడు లాస్ట్ టెన్ ఎయిటీన్ టూ థౌసండ్ ఎయిట్ అంటే ఆల్మోస్ట్ టెన్ టెన్ ఇయర్స్ దాటినాం మోర్ దెన్ టెన్ ఇయర్స్ మోర్ దెన్ టెన్ ఇయర్స్ లో ఎంత డీప్గా వెళ్ళిపోగలిగినాం వాక్యం మనం ఒక తీర్మానం చేసుకున్నాం కాబట్టి చాలా డీటెయిల్డ్ అంత డీప్గా వెళ్ళిపోయినాం ఏ ఇంటర్నెట్లో ఏ యూట్యూబ్స్ అలా లేని వాక్యాలు ఏ కామెంట్రీస్లో లేని వాక్యాలు ఎవరు చెప్పబడనే విధానంగా ప్రభు మనకు చూపించింది నేనైతే సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను ఇది ప్రభు వలన కలిగిందని కాబట్టి ధైర్యంగా దాన్ని నేను స్వీకరిస్తున్నాను నా జీవితాన్ని అవలంబించుకుంటున్నా నా హృదయాల్లో దాన్ని నేను స్వీకరించి భద్రపరుచుకుంటున్నా కాబట్టి కాన్ఫిడెంట్ గా నేను వీటిని ప్రకటించగలుగుతున్నాను కాబట్టి చూడండి ఇక్కడ ప్రటం గ్రంథంలోని వాక్యాన్ని మనం చూస్తున్నాము యోబు గ్రంథంలో చూసినాక దాన్ని తిరిగి వెళ్ళిపోతాం తొమ్మిదవ వచనంలో దేవుడు ఈ విషయాన్ని మనకు పోయిన వారం అంతకుముందు వల్ల యూట్యూబ్ లో డీటెయిల్డ్ గా వీడియోస్తో పాటు చూపించిన నేను నిజమైన నక్షత్రాలు ఆకాశంలో ఉండే నక్షత్రాల కూటమిని నేను ఆ యొక్క అబ్జర్వేటరీ మన ప్లానిటరీ అబ్జర్వేటరీస్ అట్లు ఇంటర్నెట్ లో ఉంటాయి అవి లైవ్ కెమెరాస్ పెట్టి ఆకాశంలో ఉండే నక్షత్రాల అన్నిటినీ ఇరవై నాలుగు గంటలు నాన్ స్టాప్ ఇంటర్నెట్ లో చూపిస్తూ ఉంటారు ఎవరికి నా షోటో చూడొచ్చు అక్కడ ఇప్పటికి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ నక్షత్రంలో కూటమి ఇంతవరకు ఉన్నది కొన్ని వేల వేల సంవత్సరాల నుంచి మనం దాన్ని కాబట్టి ఆ నక్షత్రంలో కూటమి ఎందుకు సాదృశ్యంగా ఉందంటే నక్షత్రాలు ఆయన కల్పించిన ఉంది అక్కడ చూడండి తొమ్మిదో వచనానికి ముందు ఆ ఏడో వచనంలో చూస్తున్నాం ఆరో వచనంలో భూమిని దాని స్థలంలో ఉండి స్థలంలో నుండి కదిలించేవాడు ఆయనే దాని స్తంభంలో ఆధార చేయువాడు ఆయనే ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపక అతడు ఉదయింప ఉదయింపాడు ఆయన నక్షత్రాలను మరుగుపరచను ఎన్ని వేల సంవత్సరాల నుంచి మరుగుపరిచి ఇప్పుడు బయటకు తీసుకొచ్చింది అయితే ఆ ఆస్ట్రానమీ అనే సబ్జెక్ట్ ఉంటుంది సైన్స్ లో ఆస్ట్రానమీ అంటే ఏంటంటే నక్షత్రాలను చదివే సైన్స్ అన్నట్టు అంటే నక్షత్రాలు ఎట్లా మూమెంట్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి అన్నింటినీ చేసి వాళ్ళు హండ్రెడ్ పర్ఫెక్ట్ గా చెప్తారన్నట్టు కానీ ఆత్మీయ సత్యాలు వాళ్ళకి తెలియవు ఎందుకంటే బైబిల్లో ఉంది ఈ నక్షత్రాల కూటమిని ఆయనే మరుగుపరిచి మనకి చూపిస్తుండే ఎనిమిదవ వశంలో ఆయన ఒక్కడే ఆకాశ మండలంను చూడండి ఆకాశ మండలంను సముద్ర తరంగం మీద ఆయన నడుచుతున్నాడు ఆయన నడిచేదేవుడు ఎందుకంటే ఈ రోగంలో ఉన్నప్పుడు నడుచుకుంటూ కదా గల్లే సముద్ర తీరంనా మనం చూస్తాము సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు పేతుడు భయపడిపోయిండు భూతం అని నరిచిండు ప్రభుని గ్రహించలేకపోయిండు కాబట్టి ఆయన ఒక్కడే ఆకాశం విశాల పరచగలడు ఎందుకంటే విశాలం పరచడం అంటే ఏం చెప్పండి పనికిరాని వాటిని తీసిపడేసి పనికి వాటిని పెట్టుకోవడం ఎవరికి విశాలం స్థలం ఆయన స్వాతి మృగ శీర్షము కృతిక అనువాటిని దక్షిణ నక్షత్ర రాసులను చేసిన వాడు నక్షత్ర రాసులు ఇవి అంటే గుంపులు గుంపులుగా ఉండేది ఒక నక్షత్రాలు అన్నట్టు అక్కడ నాలుగు విధాలు మనం చూసినాం స్వాతి మృగశీర్షము కృతిక దాని దక్షిణ నక్షత్రాల రాసు ఆ దక్షిణ నక్షత్రం రాసులలో ఈ మూడింటిని పెట్టిండు మూడు గుంపుల్లాగా ఇవి మీరు మార్నింగ్ పుట్ట లేకపోతే ఆ వాటిని ఏమంటారు బైనాక్లస్ పవర్ఫుల్ బైనాక్లస్ పెడితే మీరు పర్ఫెక్ట్ గా చూడగలరు వాటిని ఒకటి నిజంగానే ఎద్దు ముఖం లాగుంటాయి ఆ గుంపు ఆ చుక్కల గుంపు నక్షత్రాల గుంపు మరి ఒక దాన్ని చూస్తే ఒక వ్యక్తి ధనుసు పట్టుకున్న వాళ్ళలాగా కనిపిస్తుంటాడు మనం ఎందుకంటే మనం మొదటి ముద్రలో చూసినాం ధనుసు పట్టుకున్నాం ప్రభుకు సంబంధించిన వాక్యం అది కానీ ఇక్కడ మనం చూస్తున్నాము స్వాతి మృగశీర్షము కృతిక అన్న నక్షత్ర రాసులు అంటే పెద్ద కలయిక నక్షత్రాల కలయికలు ఇవన్నీ ఒక కలయికకి స్వాతి అని పేరు ఇంకొక కలయికకి మృగశీర్షం అని పేరు మరొక దానికి అని పొయ్యి పెట్టింది దేవుడు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే దక్షిణ నక్షత్రంలో రాసులలో ఉన్నాయంట దక్షిణం అంటే మీకు తెలుసు ఉత్తరం అంటే మీకు తెలుసుపోయిన వరం అటువారం చూపించిన ఉత్తరం అన్నప్పుడు సర్పములకు సాదృశ్యము దక్షిణం అన్నప్పుడు తేళ్లకు సాదృశం ఇవన్నీ ఫటాఫట్ రాసేసుకోవాలి మీరు ఎక్కడన్నా ఎందుకంటే ఇది ఒక టెన్త్ క్లాస్ పరీక్ష పోయినట్టే ఫెయిల్ కావడానికి అవకాశమే లేదు బట్ అంత డీటెయిల్డ్ గా హృదయంలో భద్రపరచుకోకపోతే మటుకు ఆయన వచ్చిన రోజు మటుకు గుర్తుపట్టలేను కాబట్టి స్వాతి మృగశీర్షము కృతిగా ఈయన నన్ను నక్షత్రం రాసలని అని ఎందుకు మరుగు చేసి మనకి బయలుపరిచిండు ఎవడును తెలుసుకోనలేని మహత్తైన కార్యములను లెక్కలేనన్ని అద్భుత ఆయన చేయించాడు ఇప్పుడు జరగబోతుంది ఇవన్నీ ఇప్పుడు అన్ని జరుగుతున్నాయి ఇవన్నీ మహాతి కార్యాలు ఈ స్వాతి మృగశీర్షము కృతిక ఇంగ్లీష్ లో ఏమంటారంటే ఇంగ్లీష్ లో వాటికి పేర్లు ఒకదాని పేరేమో ఓరాయన్ స్వాతి అంటే ఓరాయన్ దాని తర్వాత ఆక్టోరస్ ఆక్టోరస్ అంటే మృగశీర్షము దాని తర్వాత కృతిక అంటే ప్లేడస్ నక్షత్రాలకు పేర్లు పెట్టుకున్నారు వీళ్ళు కానీ అవి ఎప్పటి నుంచో ఉన్నాయి కొన్ని వేల సంవత్సరాల నుంచి దేవుడు అందుకు పెట్టేయండి ఎందుకంటే నక్షత్రాలన్నీ దేవుడిని బిడ్డలకి సాదృశ్యం మనకు తెలుసు నీ సంతానంని ఆకాశ నక్షత్రంలో వలె భూమి మీద ఇస్కరేణుల వలె ఆశ్రయింపజేస్తా అని దేవుడు అబ్రాహ్మణకు కాబట్టి భూమి మీద ఇస్కరేణువులంటే గొప్ప జనానికి సాదృశ్యం ఆకాశ నక్షత్రములంటే లక్ష నలభై మంది సాదృశ్యం నువ్వు భూమి మీద నుంచి ఆకాశ మండలానికి పోకపోతే నువ్వు నక్షత్రం లాగా ఆయన మనం చూస్తాం ఏశ్వరం బిడ్డలందరూ ఈ లోకంలో వెలుగుని ధరించుకున్న వాళ్ళు కాబట్టి ఈ లోకంలో నువ్వు వెలగాల నక్షత్రాల లాగా కాబట్టి నువ్వు నక్షత్రానికి సాదృశ్యం కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ నక్షత్రాల కూటమి నాలుగు గుంపులను ఇక్కడ చూస్తున్నాం మొదటిది స్వాతి గుంపు రెండవది మృగశీర్ష గుంపు మూడవది కృతిక గుంపు ఇవి ఏం చేస్తున్నాయి అన్న విషయాన్ని మనం చూస్తాం స్వాతి అన్నప్పుడు మంచు లేక చలికి సాదృశ్యం కాబట్టి తేళ్ల గుంపుకు సాదృశ్యం మృగశీర్షము ఆ సారీ స్వాతి అంటే సర్పంలోకి సాదృశ్యం ఎందుకంటే చల్లదనం కదా చల్లగా కాటేసిపోయేది సర్పం కాబట్టి స్వాతి అంటే సర్పములకు సాదృశ్యం మృగశీర్షం అంటే తేళ్లకు సాదృశ్యం కృతిక అంటే గొప్ప జనానికి సాదృశ్యం గొప్ప అంటే ఏడు నక్షత్రాల కూటమి కృతిక అంటే ఏడు నక్షత్రాల కూటమి సెవెన్ స్టార్స్ ప్రకటన గ్రంథాల మనం చూసినాం ఏడు నక్షత్రములు అనేది మొదటి అధ్యాయంలో ఏడు నక్షత్రములు ఏడు సంఘాలు ఒకటే అన్నట్టు కాబట్టి కృతిక ఏడు సంఘాలకు సాదృశ్యం లేక గొప్ప జనానికి సాదృశ్యం అయితే ఈ బొమ్మలు నేను చూపించిన ఒక రోజు యూట్యూబ్ లో ఇవి ఏ రీతి స్వాతి మృగశీర్షము కృతికంని అటాక్ చేయనికుంటాయన్నట్లు స్వాతి గుణగణం ఏంటంటే ఆ ఈ గ్రీక్ మైథాలజీ చదివిన వాళ్ళకి తెలుసుదంటే మనకి ఇప్పుడు ఇండియాలో ఇండియన్ మైథాలజీ అంటే రామాయణము మహాభారతం అంటాం అట్నే గ్రీక్ మైథాలజీ అని గ్రీక్ దేశంలో గతంలో వాళ్ళు రకరకాల దేవతలను నమ్మేవాళ్ళు వాళ్ళ వాళ్ళ కథలలో ఏం రాస్తారంటే ఈ స్వాతి మృగశీర్షం ఎప్పుడు కృతిక మీద ఉంటారు ఈ స్వాతి అనేది ఏం చేస్తుందంటే ఈ గుంపు కృతిక మీద ఎప్పుడు పడదాం ఎందుకంటే వీళ్ళు కన్యకలు అన్నట్టు కన్యకలు కదా కాబట్టి ఈ కృ కన్యకల మీద ఎప్పుడు పడదామా వాళ్ళని దోచుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటుంది అయితే మృగ శీర్షానికి చెప్తుంది పట్టుకొని రావాలని అనేసి ఈ మృగ శీర్షం ఏం చేస్తుందంటే కృతికని ఎప్పుడు కబ్జా చేస్తామా అని ఎదురు చూస్తూ ఉంటది ఈ నక్షత్రాలు ఆకాశం మీద భూకం ఆ యొక్క పెట్టుకొని చూస్తే మీకు అట్లనే కనిపిస్తుంది నేను బొమ్మలు చూపిస్తున్నాను యూట్యూబ్లో ఒక రోజు మనిషి మగ మనిషిలాగా ఉంటాడు వాడు స్వాతి అనేవాడు అంటే తే సర్పం వాడి చేతిలో ధనుసు ఉంటుంది అది కృతిక మీదకి పెట్టుంటాడు అన్నట్టు అయితే మృగశం ఏం చేయాలంటే ఫస్ట్ కృతికను పట్టుకోవడానికి ఎదురు చూస్తున్నట్టు ఎప్పుడు దాన్ని మొహం ఎప్పుడు కృతికకి ఎదురుగా ఉంటుంది అన్నట్టు ఎప్పుడు పట్టుకుందామా అని చూస్తుంటారు అన్నట్టు కాబట్టి ఈరోజు వీటిని మనం ఇంకా డీటెయిల్ గా అర్థం చేసుకోగలం ఎందుకంటే రెండవ ముద్ర విప్పినప్పుడు ఇప్పుడు చూడండి రెండవ ముద్ర గురించి మనం జనిస్తున్నాము ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయంలో మనం చూస్తున్నాం రెండో ముద్ర మూడవ వర్షానికి సంబంధించింది అండ్ వెన్ హీ హ్యాడ్ ఓపెన్ ద సెకండ్ సీల్ ఐ హర్డ్ ద సెకండ్ బీస్ట్ సే సెకండ్ బీస్ట్ అంటే రెండవ మృగం కాబట్టి రెండవ ముద్ర రెండవ మృగం విప్పినప్పుడు రెండవ గుర్రం ఇట్లా రాసుకోవాలా మనం ఎక్కడైనా బుక్ నోట్స్ నోట్స్ రాసుకున్నప్పుడు రెండవ ముద్ర రెండవ మృగము రెండవ గుర్రం అదొక కాంబినేషన్ అటు మ్యాథమెటిక్స్ లా రెండవ ముద్ర రెండవ మృగము రెండవ గుర్రం రెండవ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది రెండవ మృగం మాట్లాడుతుంది రెండవ మృగం మాట్లాడినప్పుడు రెండవ గుర్రం బయలుదేరింది అది ఇట్లా సీక్వెన్స్ మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఇక్కడ ముద్ర బుక్ బుక్ ముద్ర విపబడింది రెండవది ఒక మృగము మాట్లాడుతుంది మూడవది ఒక గుర్రము బయలుదేరింది వాటికి సంబంధించిన సూచనలన్నీ లేక చిహ్నాలన్నీ చాలా విశదీకరించబడ్డాయి ఈ గుర్రం ఎర్రగుంది. దానికి పవర్ ఇచ్చిండ్రు ఎవరు ఇచ్చిరూ పవర్ ఊహించుకోండి దాని మీద కూర్చున్న వాడు ఏం చేస్తున్నాడు ఈ లోకంలో సమాధానం లేని కూడా చేస్తున్నాడు కాబట్టి ఇది సైతానికి సంబంధించింది ఈ గుర్రం మీద ఉన్నవాడు ఎర్ర ఎరుపు ఎరుపు అన్నప్పుడు మీకు ఎరుపు దేనికి సంబంధించింది అన్నాడు ఆ బాగా అర్థం చేసుకోండి ఎరుపు నలుపు కలిసినప్పుడు ఏమవుతుంది అప్పుడు నలుపు అన్నప్పుడు తేలకు సాదృశ్యం ఎరుపు అన్నప్పుడు సర్పంలకు సాదృశ్యం కొన్నిసార్లు ఏమైందంటే బ్లాక్ లేనప్పుడు ఎరుపు తేలిక సాదృశ్యం అవుతుంది ఎందుకంటే ఎర్ర తేలు కొన్నిసార్లు కానీ సాధారణంగా తేలు నల్లగుంటాయి చాలా కఠినంగా చాలా పవర్ఫుల్ గా ఉంటాయి వాటి కాటు మంట మంటం అంటా ఉంటుంది అన్నట్టు తేలు కాటేస్తే తెలుసది ఆ దాని పాయిజన్ రక్తంలో నాడలోకి వెళ్ళిపోతా ఉంటే ఎంత దూరం పోతే అంత దూరం ఇట్లా మంట మంట అంటూ ఉంటుంది లోపల దాని నుంచి ఎవడు సావడు కానీ అది పాయిజన్ లోపలికి ఎంత దూరం పోతే అంత దూరం మంట మంట ఉంటుంది అన్నట్టు కానీ సర్పము కాటేసిందంటే స్పాట్ల కోలాప్స్ అవుతుంది ఎందుకంటే అది ఆ బ్లడ్ సర్ అది మన నరాలకు వెళ్ళిపోద్దనట్టు పాయిజన్ అది పోయి నరాల బ్రెయిన్ నుంచి మన నరాలన్నిటి కొట్టేస్తుంది కొట్టేసినప్పుడు శరీరంలో ఏ వైవం పనిచేయకుండా పోద్దనట్టు అటువంటి పాయిజన్ ఉంటుందంటే దాంట్లో కాబట్టి ఫస్ట్ తేళ్ల కాటు తేళ్ల సర్పం కాటు తప్పదన్నట్టు అది విధానం కాబట్టి యోబు గ్రంథంలో అంత విశదీకరించి దేవుడు మర్మంగా పెట్టింది ఆ నక్షత్రాలని మన టైంలో బయటికి తీసుకొచ్చింది ఎందుకంటే ఇది చివరి కాలం కాబట్టి ఖచ్చితంగా వీటిని బయటికి తీసుకురావాల్సిందే మన ప్రభు లేకపోతే ఎవరు ఎవరు వీటిని అర్థం తీసుకోలేరు ఆయన వచ్చినాక వాటిని చూసి అర్థం కూడా కదా ఆయన రాకముందే వీటన్నిటిని తెలుసుకుంటే భద్ర జాగ్రత్తగా చూసుకుని జీవిస్తాము మనం ఆయన చెంగున ముడివేయబడి భద్ర అదే రీతిగా గొప్ప జనం చూపిస్తే వాళ్ళు గుంపులకి వెళ్ళి వస్తారు అదే కదా మార్పు చెందడం అంటాం ఇంగ్లీష్ లో ట్రాన్స్లిషన్ అంటాం ట్రాన్స్లిషన్ అంటే ఒక దశ నుంచి ఇంకో దశకి మార్పు చెందడం లేక ఒక గుంపు నుంచి ఇంకొక గుంపుకు బయటికి రావడం సరే ఉదాహరణకి ఒకప్పుడు సర్పంబెత్తల గుంపులో ఉన్న వాళ్ళం అక్కడి నుంచి బయటకు వచ్చేసినాం ఒకప్పుడు గొప్ప జనం గుంపులో ఉన్నాం అందుకే అసలే బయటకు వచ్చేసాం ఇప్పుడు మొదటి మూడు గుంపులతో సహవాసంలో లేకుండా బయటకు వచ్చేసినాం మనం అసలైన సహవాసం పరిశుద్ధుల సహవాసంలో మనం ఉన్నాం కాబట్టి ఆ యొక్క నమ్ముకున్న గొప్ప మీద మనం వాళ్ళ సహవాసంలో లేము అన్యాయం చేసేవాళ్ళు అపవిత్రంగా జీవించే వాళ్ళ గుంపులలో మనం లేం ఆ మూడు గుంపులకి మనకి ఎటువంటి సంబంధం ఉండదు కానీ అందులో నీ రక్త సంబంధికులు ఉంటారు నీ స్నేహితులు ఉంటారు నీ బంధువులు ఉంటారు నీ మిత్రులు ఉంటారు ఎవరెవరో ఉంటారు ఇంకా తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు అయినా కానీ నువ్వు వాళ్ళ సహవాసంలో ఉండవు నువ్వు ఈ లోకంలో ఉన్నావు కానీ ఈ లోకస్తునిది కావు ఆ వాక్యం ప్రభుత్ంచి నేర్చుకుంటాం మనం నువ్వు నేను ఈ లోక నేను ఈ లోకంలో ఉన్నాను కానీ ఈ లోకంతో నాకు ఏ పని లేదు అన్నాడు నువ్వు కూడా అంతే మీరు ఈ లోకంలో ఉన్నారు కానీ ఈ లోకస్తులతో మీకు సహవాసం లేదు అంటాడు ఎందుకన్నాడంటే అవన్నీ మూడుకి మూడు గుంపులు సమాధానపడి సమర్థించుకున్నాయి అన్నట్టు జీవితాన్ని కాబట్టి ఇప్పుడు మనము ఈ ఎక్కడ గ్యాప్ ఇచ్చినామంటే పోయిన వారము దానియలు గ్రంథానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆగిపోయినాం మనం దానియల గ్రంథం ఎందుకంటే ఈ రెండవ ముద్ర విప్పబడినప్పుడు ఎర్ర గుర్రానికి సంబంధించిన విషయం మనం ధ్యానిస్తున్నప్పుడు యోబు గ్రంథంలో తటస్థించింది మనకి ఆ యోబు గ్రంథంలో మనం ధ్యానించినాక దానికి ముందు మొదటి కొన్ని తెల్సిన పత్రికలు కూడా ఆకాశంలో ఉండే సుచ చిహ్నాలకు సంబంధించిన విషయాలు వాటి వాటి మహిమ ఎటువంటిది అనేది మనం చూసినాం అక్కడ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలకు సంబంధించిన విషయాలు మనం ధ్యానించినాం కూడా కాబట్టి ఆ క్రిందికి వచ్చినప్పుడు ఒక్కసారి ఇక్కడ మనం వెళ్తామంటే ఈ రెండవ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరిగిందన్న విషయం దేనికి సంబంధించింది అన్న విషయాన్ని మనము ధ్యానిస్తా ఉన్నాం రెండో ముద్రకు సంబంధించింది రెండవ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది ఒకసారి చూడండి మరోసారి రెండో ముద్రకు సంబంధించిన విషయం తెలుగులా ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిది కాబట్టి ఈ రెండవ జీవికి సంబంధించింది దాని తర్వాత అప్పుడు ఎరనిదైనా వేరే ఒక గుర్రం ఇది వేరే ఒక గుర్రం అనేది అండర్లైన్ చేసుకోవాల పాయింట్ అంటే మొదటి ముద్రకు సంబంధించిన గుర్రానికి సంబంధించింది కాది ఇది వేరే ఒక గుర్రం బయలు మనుషులు ఒకరిని ఒకరు భూలోకంలో సమాధానం లేకుండా చేయటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారము ఇయ్యబడేను వీనికి అధికారం ఉంది కాబట్టి ప్రభువు అధికారం ఇవ్వకపోతే సైతాన్ కూడా ఏం చేయలేడు ఈ పాయింట్ ఎప్పటికీ మనం అర్థం చేసుకోవాలా లేకపోతే సైతన్ గారు బాగా పనిచేసిన బ్రదర్ అంటారు అవును వాడు పనిచేస్తున్నాడు మళ్ళీ మనమే చేస్తలేము మనం అర్థం చేసుకోవాలా వాడు బాగా పనిచేస్తున్నాడు మళ్ళీ మనమే పనిచేస్తలేం కానీ వానికి అధికారం ఇచ్చింది దేవుడు నీకు ఎప్పుడో ఇచ్చేసిన అధికారం ఇదిగో సర్పం లేని తెలియని నేను మీకు అధికారం ఇచ్చిన అన్నాడు కానీ మీకు ఎప్పుడో ఇచ్చేసిన అధికారం శత్రువు బలం మీద నేను మీకు అధికారం ఇచ్చిన అన్నాడు నువ్వు విశ్వాసంతో పొందుకున్నావు దాన్ని పొందుకుంటేనే నీ సేవ ముందు కొనసాగుతూ ఉంటుంది ఈ రెండవ ముద్ర నీకు అర్థమైనప్పుడు నువ్వు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలా భూమి మీద సమాధానం లేనప్పుడు నువ్వేం చేస్తున్నావు అందుకే సమాధాన పరిచే వాళ్ళలాగా సమాధాన పరిచే వాళ్ళు దేవుని కుమారులు అనబడుదన ఉంది కదా కాబట్టి మన సేవ సంబంధించింది మనం సమాధాన పరచాలి ఎందుకంటే ఈ భూమి సమాధానం లేనికుండా వాడు చేస్తున్నప్పుడు మనము వానికి వ్యతిరేకంగా ఉండాలి ఈ విషయం ఎప్పుడైనా అర్థం చేసుకోండి సైతాన్ని కోయికలని తెలిసినప్పుడు ప్రపంచాత్మకంగా దేవుని సేవకులు దేవుని బిడ్డలు ఏం చేయాలి తెలుసా దానికి ఆపోజిట్ గా నీ క్రియలు స్టార్ట్ చేసుకోవాలా నీ పని స్టార్ట్ చేసుకోవాలా ఎక్కడైనా సమాధానం ప్రకటించాలా నువ్వు స్వార్థ సమాధానం రావాలా ఎక్కడమైనా ఇక్కడ సమాధానం కలుగునుగాక నేను ఆఫీస్లో అడుగుపెట్టగానే ప్రతిరోజు ఈ ప్రాంతానికి సమాధానం కలుగునుగాక ఏసు క్రీస్తు నామమ్నా లెట్ దేర్ బి పీస్ ఇన్ దిస్ ప్లేస్ ఇన్ జీజస్ నేమ్ అని ప్రార్థన చేస్తా ఎక్కడ పోయినా ఏ ఉద్యోగ స్థలంలో పోయినా కానీ ఎక్కడ ప్రాంతానికి లెట్ దేర్ బీ పీస్ అని చెప్పేస్తా ఇక్కడ సమాధానం కలుగును కాక అని చెప్తా లేకపోతే అక్కడ మొత్తం డిస్టబెన్స్ ఉంటుంది ఆ రోజు నాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ విషయాలు మనకు తెలుసు ఎప్పటి నుంచో లాక్డౌన్ లో మనకు బయలుపరిచిందే నువ్వు ఎక్కడైనా ఉదయం లేదా లెట్ దేర్ బి పీస్ ఇన్ మై ఫ్యామిలీ దాని తర్వాత లెట్ దేర్ బి పీస్ ఇన్ మై బాడీ నా శరీరంలో సమాధానం ఉండును కాక నా కుటుంబంలో సమాధానం ఉండను కాక అది నువ్వు ఉచ్చారణ చేయకపోతే నిన్న దిన చూసినట్లు ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆ యొక్క పని అది చెయ్యదు పదం వాక్యం నీ నోట్ల నుంచి వచ్చిన వాక్యం పని చేయాలంటే నువ్వు దాన్ని విశ్వాస దాన్ని వాడాలా అది ఖచ్చితంగా నెరవేరుతుంది మనం అనుభవపూర్వకంగా చూసినాం కాబట్టి మరీ ధైర్యంగా చెప్పగలుగుతున్నాం కాబట్టి దానియల గ్రంథంలో కూడా మనం చూసినాము ఈ రెండవ జీవికి సంబంధించింది ఈ రెండవ జీవి పలికినప్పుడు ఏం జరిగింది అని అడిగితే చూడండి దాని గ్రంథము ఏడవ అధ్యాయము ఐదవ వచనం దానియుల గ్రంథము ఏడవ అధ్యాయము ఐదవ వచనం ఏడు అయిదు రెండవ జంతువు ఎలుగు బంటిని పోలినది ఇప్పుడు బాగా అర్థం చేసుకోవచ్చు ఎలుగు బంటి దేనికి సంబంధించింది సాధారణంగా నేను చూపిస్తాడు గతంలో ప్రకృతి సహజంగా ఎలుగు బంటి అంటే రష్యాకి సాదృశం ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించింది జోసఫ్ స్టాలిన్ అనేవాడు మీకు ఎంతమంది తెలుసు జోసఫ్ స్టాలిన్ అనేవాడు రష్యాని రష్యాకి లీడర్ ఉండే ఒకప్పుడు అది క్రైస్తవ దేశం ఒకప్పుడు వెయ్యి సంవత్సరాల క్రైస్తవ దేశం అది అందులో గొప్ప గొప్ప చర్చస్ ఉంటాయి చూస్తే ఆశ్చర్యం రష్యాలో చర్చలు చాలా పెద్ద చర్చలు ఉంటాయి రష్యాలో ఒకప్పుడు దేవుని స్థుతించిన గనపరిచిన దేశం ఈరోజు దాని తర్వాత నైన్టీన్ ఎయిటీస్ వరకు కూడా అది చైనా లాగా ఏమంటారు దాన్ని కమ్యూనిస్ట్ కంట్రీ ఉండే అది మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయింది ఇప్పుడు చిన్న దేశంగా ఉంది రష్యా అయితే రష్యా దేశం అంటే ఎలుగు బంట్లకు సాదృశ్యం అక్కడ ఎక్కువ ఎలుగు ఉంటాయి వాటిని ఏమంటారంటే పోలార్ బేర్స్ అంటారు ఇంగ్లీష్ లో ఎలుగు అంటే చలి ప్రాంతంలో ఉండే ఎలుగు తెల్లగా ఉంటాయి కదా అవన్నట్టు కాబట్టి ఇది ఇక్కడ ఎలుగు బట్టి రెండవ చెంత ఎలుగు బంటిని పోలిందంటే ప్రపంచమంతటా విస్తరి ఒకప్పుడు గడగలాడించిన దేశం ప్రపంచాన్ని పరిపాలించిన దేశంలో ఇదొకటి ఎలుగు వంటిని పోలిన రష్యా ప్రకృతి సహజంగా కానీ ఆత్మీయ మనం అర్థం చేసుకోవాలా ఈ ఎలుగు దేనికి సంబంధించింది అనేది ఎవరు చెప్పగలరు కొన్ని వారం చూపిస్తుందే ఎలుగు బంటి ఎప్పటికైనా సర్పంలకు సాదృశ్యం ఎందుకంటే ఇది చలి ప్రాంతాలలో ఉంటది చలి ప్రాంతాలలోనే ఉంటది ఇది ఎలుగు అందుకే దానికి ఎక్కువ జుట్టు ఉంటది బాడీకి కాబట్టి దానిల గ్రంథం ఏడవ జనంలో మనం చూస్తున్న ఎలుగు బట్టి సర్పంలకు సాదృశ్యం కాబట్టి దీని గురించి మనము అక్కడ చదివినప్పుడు ఏము చూడండి గ్రంథంలో దాని గురించి చదువుతున్నాం ఇప్పుడు ఏడవ రెండవ జంతువు ఎలుగు బంటిని పోలినది ఇప్పుడు చూడండి అది ఒక పార్శ్వము మీద పండుకొని తన నోట పండ్ల మధ్య మూడు ప్రక్కట ఎముకలను పట్టుకొనినది కొందరు లెమ్ము విస్తరంగ మాంసము బక్షించుము అని దానితో చెప్పిరి ఎందుకంటే ప్రపంచం అంతటా మరణం ఉంది కదా రెండవ ఇప్పుడు ప్రకణ గ్రంథంలో చూసిన రెండవ ముద్ర విప్పినప్పుడు చూసినది ఏంటంటే ఎర్ర గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడింది మరణం మీద ఒకరి జనులు ఒకరిని ఒకరు చంపుకుని లాగున యుద్ధాలు రకరకాల యుద్ధాలు వాటిని ఎన్నో లేయర్స్లో చూస్తా ఉంటా మనుషులు ఒకరిని ఒకరు ఎట్లా చంపుకుంటున్నాడు ఒకడు డైరెక్ట్గా యుద్ధాలలో చంపుకుంటున్నాడు ఒకడు పగతో చంపుకుంటున్నాడు ఒకడు ధన ధన ధన వ్యామోహంతో చంపుతున్నాడు ఇంకా రకరకాల క్రైమ్స్ అనుకో ప్రపంచం అంతట డెత్స్ ఎక్కువ ఎంతమంది తెలుసు కోవిడ్ డెత్ల కంటే జలుబు జలుబు చేసే చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు ప్రపంచంలో జలుబుతో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కోవిడ్ కంటే ఎక్కువ చనిపోతారు ఏమంటే మనకి న్యూస్ పేపర్స్ టీవీస్ ఎలా చూస్తున్నారు కోవిడ్ వాళ్ళు ఇంతమంది చనిపోతున్నారు అని చెప్పి మనకు మటుకు మిలియన్స్ ఎలా చనిపోతారు మీరు ప్రేర్ చేయకపోతే అని అప్పటికే మన దేశంలో ఎంతమంది చనిపోయారు తెలుసు రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం న్యూస్ పేపర్లంతా టీవీలందా ఇంతమంది చనిపోతున్నారు ఎందుకంటే ఈ ఈ ఎర్రని గుర్రం మీద కూర్చున్న అధికారం ఏ అంటే సైతానికి పర్మిషన్ ఇచ్చింది దేవుడు పోయి యుద్ధాలు పెట్టారు కాబట్టి ఇప్పుడు చూడండి దీనికి సంబంధించిన సూచనలు మనం అర్థం చేసుకుంటున్నాం రెండవ జీవి ఎలుగు వంటిని పోలేది అది ఒక పార్శం మీద పండుకొని ఒక పార్శం మీద పండుకుంది అంటే సైడ్కి పండుకోవడం అనేది మనం అర్థం చేసుకోవాలా ఒక సైడ్కి పండుకుంది ఎలుగు వంటి అంటే ధాన్యాలకి చూ ధాన్యాలు చూసిన దర్శనంలో ఈ ఎలుగు ఒక సైడే పండుకుంది అంటే దాని వీపు ఇంకొక సైడ్ ఉంది అన్నట్టు అట్లా ఒక దిక్కు దాని మొహం ఉన్నది ఇంకొక దిక్కు దాని వీపు ఇట్లా సైడ్కి పండుకున్నట్టుంటుంది అన్నట్టు అది ఒక పార్శ్వం మీద పండుకొని తన నోట పండ్ల మధ్య మూడు ప్రక్కటెముకలను పట్టుకున్నది కాబట్టి మనుషుల చంపుటకు అక్కడ అధికారం అనుగ్రహించబడింది ప్రకటన గ్రంథంలో ఇక్కడ ప్రక్కటెముకలను పట్టుకుంది దాని నోటి మధ్య పండ్ల మధ్య కాబట్టి చెప్పండి ప్రక్కటెముకలు దేనికి సాదృశ్యము ఇవన్నీ నేను చూపిస్తాను ఇప్పుడు త్వరగా దాని తర్వాత కొందరు ఎవరో ఎవరో దీనికి ఆజ్ఞాపిస్తున్నారు కొందరు ఇది కూడా అండర్లైన్ చేసుకోండి దాని గ్రంథంలో ఇది ఒక విషయం అన్నట్టు కొందరు వేగుల వాళ్ళకి పర్మిషన్ ఉంది ఆకాశం నుంచి పరలోకం నుంచి కిందికి రావడానికి మళ్ళా పోవడానికి మన మధ్యలో ఎంతమంది ఉన్నారు దేవదూతలు మనకు తెలియదు కొన్నిసార్లు కనిపిస్తారు మనతో కూర్చొని తింటా ఉంటారు మనతో పాటు మాట్లాడుతుంటారు మనం గ్రహించలేం సడన్లీ ఎవరో ఎప్పుడో ఎప్పుడో కొత్త అయినా ఎప్పుడో ఒక పరిచయం ఉన్నాయి లేక ఎప్పుడో పాత పరిచయం ఉన్నాయి మీ ఇంటికి రావచ్చు సడన్లీ నీకు తెలగూడలేదు నువ్వు ఆసరిపోతుంది ఎవరైనా ఎందుకు ఇంతకాలం తర్వాత వచ్చాడు తెలియదు మనకి ఒకవేళ అది దేవుని చిత్తం వలన ఆయన పంపబడిందా ఆయన మాట్లాడుతుంటే ఏదో తెలిసిన వాడిలాగా లేదా ఎప్పుడో విన్న మాటలు మాట్లాడినట్టు మనకు అనిపిస్తూ ఉంటాయి కాబట్టి మనం ప్రతి ఒక్కరితోని సంభాషిస్తే అప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి ఎందుకంటే మన సేవా గ్రూప్ ఏం జరుగుతుందంటే దేవుని దూతలు వచ్చి మనతో సంభాషించడం జరుగుతుంది డైరెక్ట్గా వాళ్ళు అట్లా దూతల్లాగా రెక్కలు కట్టుకుంటున్నారు వాళ్ళు సామాన్యంగా మనలాగానే మనుషులుగానే వచ్చి మనలాగానే బట్టలు వేసుకుంటారు మనలాగానే ఉండి మాట్లాడుతుంటారు కాబట్టి జాగ్రత్తగా అది నువ్వు పరిశీలించాలా అబ్రహం లోతు గ్రహించగలిగిండు గిడ్యోను గ్రహించగలిగేండు మనం కూడా గ్రహించాల కాబట్టి అది మనం అడగల ప్రభుని ప్రభు నువ్వు సంపాద కొందరు ఎవరు కొందరు కొందరు లెమ్ము విస్తారంగా మాంసం భక్షించమని దాని అని దానితో చెప్పిరి వీళ్ళు ఎవరు కొందరూ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మొదటిది ఎలుబ రెండవది అది కుడి భాష మీద పండుకుంది మూడవది తన నోట్ల నోటి పండ్ల మధ్యలో మూడు పకటెముకలు ఉన్నాయి దాని తర్వాత కొందరు ఉన్నారు దాని తర్వాత విస్తారంగా మాంసం భగించమని దానికి ఆజ్ఞాపిస్తున్నారు అంటే పై నుంచి దేవుని సేవకులు ఎవరైతే అపురాతనమైన భక్తులు లేక వేరే జీవులు వీళ్ళందరూ వెళ్ళేక ఒక వేగుల వారు లేక వాళ్ళని ఏమంటాం మనం ఆకాశం నుంచి కావాలి వారు ఇంకొక పదం ఉంది కదా గతంలో చూపించేను దానియల్ గ్రంథం అనే జాగరూకులు జాగరూకులు కరెక్ట్ అయితే వీళ్ళకి ఒక స్పెషల్ పవర్ అని దేవుడు ఈ లోకంలో పరిపాలన చేయండి వాళ్ళు ఏం తలిస్తే వాళ్ళు ఏం మాట్లాడితే అది అన్నట్టు కాబట్టి వాళ్ళు కూడా దేవుని ప్రణాళికకి తగినట్లే చేస్తుంటారు పనులు వీళ్ళు దానికి చెప్పాలన్నట్టు చెప్తేనే అది వింటదన్నట్టు వాళ్ళు వచ్చి చెప్తేనే కానీ ఈ ఎలుగు బంటి కాబట్టి ఎలుగు బంటి సాదృశ్యం ఎర్రని గుర్రం మీద కూర్చున్న సర్పానికి సాదృశ్యం ఈ విషయాలు మనం బాగా అర్థం చేసుకుంటే ధాన్యల గ్రంథంలో ఉన్న ఎలుగు ప్రకటన గ్రంథంలో ఉండే ఆ యొక్క గుర్రానికి సంబంధించినది ఆ జీవి చెప్పడం ఎలుగు వంటికి అవకాశం ఇచ్చాడు ఎలుగు వంటిది సాదృశ్యం సర్పంలో ఏం పని చేయాలనేది అక్కడ నెరవేరుతుంది కాబట్టి మరణము విపరీతంగా మాంసం భక్షించడం అంటే విస్తారంగా మరణం ఉంటుందన్న విషయానికి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అయితే ఒకదాని తర్వాత ఒకటి నేను చూపిస్తే మీకు ఈ వాఖ్యలు బాగడతాం అయితే సామెతల గ్రంథానికి వెళ్తాము సార్ సామెతల గ్రంథము ఇరవై అధ్యాయం సామెతల గ్రంథము ఇరవై అధ్యాయం సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచ్చినము త్వరగా చదువుతాను నేను బొబ్బరించి సింహమును తిరుగులాడు ఎలుగు దరిద్రులైన జనుల నేలు సమానులు కాబట్టి ఇక్కడ ఎలుగు సంబంధించిన సూచన ఇంకోటి చెప్పబడింది ఏంటంటేది బొబ్బరించి సింహం అంటే గర్జించి సింహం బొబ్బరించి అంటే గర్జించి సింహం మీకు తెలుసు గర్జించి సింహం ఎవరు హేతు రాష్ట్ర పత్రికలు కదా గర్జించ సింహం గర్జించి సింహము అపవాది కదా వాడు సైతాన్ కాబట్టి బొబ్బరించి సింహము సర్పం అన్నట్టు అది బొబ్బరి నుంచి సింహమును తిరుగులాడు ఎలుగుబంటయు దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానులు కాబట్టి సైతానుడు దుష్టుడు వాడు వాడు దుష్టత్వం చేస్తున్నాడు దాని వాడు ఎలుగుబంటి ఇటువంటి తిరుగులాడు ఎలుగు బొబ్బరించి సింహం వాడు వాడు అరుస్తూ ఉంటాడు ఉంటాడు మనం వాక్యం చెప్తుడు పిచ్చి పిచ్చిగా మనం ఎందుకంటే అది బొబ్బరించి సింహం గుణగణం బొబ్బరించి సింహము తిరుగులాడు ఎలుగుబంటి దాని దుష్టుడు వీళ్ళంతా సమానం అన్నట్టు కాబట్టి ఇప్పుడు మనకి ఒక సూచన ఏంటంటే ఈ తెలుగు వంటి సర్పంకి సాదృశ్యం అనేది మనం మొదటిగా అర్థం చేసుకోవాల తర్వాత విలాప వాక్యములు కూడా మనం చూస్తాం మనం సర్చ్ చేసినప్పుడు బైబుల్ సర్చ్ అప్లికేషన్స్ పెట్టుకున్నాం అనుకో చాలా క్విక్ గా అయిపోతున్నట్టు విలాప వాక్యంలో ఎక్కడ మనకి మన కీర్తనలు ఇర్మియా తరపు వస్తుంది విలాప వాక్యములు లామెంటేషన్స్ అంటారు ఇంగ్లీష్ లో విలాప వాక్యములలో మీరు ఏదైనా బైబుల్ యాప్ లో సర్చ్ కొట్టారు అనుకోండి వేరని లేక లయన్ అని అన్ని వచనలు ఎక్కడెక్కడ ఉన్నా తకటాక వచ్చేస్తాయి వాటన్నిటిని ముందే రాసేసుకున్నారు అనుకోండి దాని తర్వాత మీరు వాక్యం తయారు చేసుకోవచ్చు అట్లా నేర్చుకుంటే నేనైతే తయారు చేస్తా మనకి ఎందుకంటే టైం లేదు ఆ ఉన్నంత టైం లేదు ఇప్పుడు ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటాం కాబట్టి ఆ యాప్స్ ఈ సాఫ్ట్వేర్స్ వాడుకోవాలి ఎందుకంటే ఈ రోజు ఉదయం నేను ధ్యానిస్తుంటే నాకు ఒక విషయం అర్థం ఏంటంటే రాజమార్గంలో పోయి సంత విధులలో పోయి మనుషులను అంటే ఎక్కడున్నాయి అవి అవన్నీ ఇంటర్నెట్లోకి వెళ్ళిపోయినాయినే నేను చూపించిన మీ గతంలో కూడా ఇప్పుడంతా ఇంటర్నెట్ లో ఉన్న మనుషులు ప్రతి ఒక్కడు ఇంటర్నెట్ లో జీవిస్తున్నాడు కాబట్టి అక్కడ పోయి పట్టుకోవాలని మనము పొచ్చుకొచ్చి అక్కడి నుంచి గెలుచుకుంటు రావాలని అందుకే మీరు ఇంటర్నెట్ టెక్నాలజీస్ బాగా వాడుకోవాలా నేర్చుకోవాలి నేర్చుకొని వాటిని వాడడం అనేక చూపించడం సహాయపడాలి కాబట్టి మూడవ అధ్యాయం చూడండి విలప వాక్యంలో మూడవ అధ్యాయము పదో వర్షంలో నా ప్రాణంలకు నా ప్రాణంనకు ఆయన పొంచి ఉన్న ఎలుగు బంటి ఉన్నాడు ఇప్పుడు మనం అర్థం చేసుకుంటున్నాం ఎవరినా అనేది కదా నా ప్రాణంనకు ఆయన పొంచి ఉన్న ఎలుగు బంటి ఉన్నాడు చాటైన చోటులో నుండు సింహం వల్లే ఉన్నాడు కాబట్టి ప్రభువు ఎప్పుడైనా ఒకటే విధానంగా మనకు చూపిస్తుంటాడు వాక్యాలు ఎలుగు బంటి సింహం లాగా ఉంది అనేది మరోసారి జ్ఞాపకం చేపడుతుంది ఎట్లుందో చూడండి నా ప్రాణం నాకు ఆయన కొంచెం ఉన్న ఎలుగు బంటి ఉన్నాడు ఇది ఏంటంటే ఆ విలాప వాక్యంలో ఇర్మియా మాట్లాడతాడు ఇర్మియా కన్నీలు విడుస్తూ రాసిన పుస్తకం ఇది ఇస్రాయిల్ ప్రజలు ఎట్లా పట్టబడ్డారు అనేది బబులోకి కొనిపోబడ్డప్పుడు దేశంలో యవనస్తులు యవన స్త్రీలు ఎంతమంది వధింపబడి వాళ్ళ రక్తము దేశమంతా ఏర్లై పారుతున్నప్పుడు అది చూసి ఏడ్చుకుంటూ రాసిన వాక్యం అన్నట్టు విలాపవాక్యం ఏ సంఘాలలో ప్రకటించారు ఏ సంఘాలలో దాన్ని ఎందుకంటే బహు దుఃఖకరంగా ఉంటుంది అది ఆ గొప్ప జనం అందరూ హతసాక్షులు అయితే అప్పుడు నువ్వు కూడా అట్నే ఏడుస్తావు విలాప వాక్యమేలాగా ఇరుమయ్య ఎట్లా ఏడుచుండో రెండోసారి ప్రపంచం అది జరగబోతుంది కాబట్టి మనం కూడా ఏడుస్తాం అందుకే మనకి విలాప వాక్యం అర్థమవుతాయి ఎందుకంటే మన హృదయం కూడా ఇరుమయకున్న హృదయమే కదా సేమ్ కాబట్టి గొప్ప జనము అట్లా ప్రార్థన చేస్తారు ఏమని ప్రార్థన చేస్తారంటే వాళ్ళు నా ప్రాణం ఉనకు ఆయన పొంచిన ఎలుగు బట్టి ఉన్నాడు చో నా చోట్ల నుండు సింహం వల్ల ఉన్నాడు అది దాసుకుంటుంది సింహం ఎప్పుడు ఒక్కసారి గుబుర్లకేళ్ళి పడుతుంది అట్టు సర్పం కూడా అంతే కదా అది తెలువదు ఎక్కడుందో పక్కన కాటేసిపోతుంది అది కాబట్టి ఈ రెండు వచనాలు ఏం సూచిస్తున్నాయంటే సింహము ఎలుగు ఒకదానికొకటి అతికి ఉన్నాయన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నది అదే రీతిగా దాని గ్రంథం ఏడవ అధ్యాయంలో మనం చూసినాము మొదటి రెండు మృగాలు కూడా అదే సింహము ఎలుగు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక వాక్యం చూపిస్తే ఇవన్నీ చిహ్నాలు ఎంత జాగ్రత్తగా భద్రపరిచింది మనకు ఇది కొన్ని సంవత్సరాల క్రితం నేను చూపించిన హుషే గ్రంథంలో చూడండి హుషే గ్రంథము పదమూడవ అధ్యాయంలో దీన్ని మనం చూసినాం గతంలో ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తుంది ఎన్ని సంవత్సరాలు టూ థౌసండ్ తర్వాత అనుకుంటా బహుశా హుషయ గ్రంథం ఎప్పుడు చూసినా మన జ్ఞాపనకు వస్తుంది ఒక్క నిమిషం ఉండదు నేను ఇప్పుడు చెప్తా టూ మనం ధ్యానించినాం అది ఎప్పుడంటే ఏప్రిల్ థర్టీన్ ఏప్రిల్ లో ధ్యానించిన ఇది ఏప్రిల్ మే వరకు పోయింది హుషే గ్రంథం హుషయ గ్రంథము పదమూడవ అధ్యాయం హుషయ గ్రంథము పదమూడవ అధ్యాయము ఏడు ఎనిమిది వశాలలో మనం దాన్ని ధ్యానిస్తున్నాం ఇప్పుడు చూడండి ఏడు ఎనిమిది వశనాలు ఏముందంటే కాబట్టి నేను ఇప్పుడు చూడండి దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్త ద్వారా మనుషులతో కాబట్టి నేను వారికి సింహము వంటి వాడనైతిని చూడండి మొదటి జీవి అది తర్వాత చిరుతపులి మార్గంన పొంచి ఉన్నట్లు నేను వారిని పట్టుకున్న పొంచి ఉందును ఇంకొక జీవి ఇప్పుడు చూడండి ఎనిమిదో వచ్చినం పిల్లలు పోయిన ఒకని మీద పడునట్టు నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేయుదును మూడోదో అయిపోయిందా ఇప్పుడు నాలుగో చూడండి ఆడు సింహము ఒకని మింగివేయినట్లు వారిని మింగివేతును దాని చూడండి లాస్ట్ కి వారిని చీల్చివేయును నాలుగున్నాయా జీవులు ఇవన్నీ మనల్ని వెంటాడుతుంటాయి కాబట్టి చిన్న ప్రవక్తలే కానీ పెద్ద ప్రవక్తలే కానీ అందరూ ఒకటే అంశంని మనం ప్రకటిస్తారు ఎందుకంటే ఇది దేవుని యొక్క ఆత్మ ఆయన ఆత్మ ఒకటే రీతి ఉంటుంది పాత నిబంధన కాలమైనా కొత్త నిబంధన కాలమైనా ఆయన మనిషి కాదు మారడానికి ఆయన దేవుడు ఎప్పుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటాడు కాబట్టి ఈ నాలుగు జీవులు మన ప్రభునే సూచిస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలా పర్మిషన్ ఇస్తేనే అవి ఈ లోకంలో ప్రకృతి సహజంగా కనిపిస్తున్నాయి ఆత్మీయ పరంగా కూడా కనిపిస్తున్నాయి కాబట్టి సర్పములు తేళ్లు అంత ఆయన ప్రణాళిక చొప్పుననే పనిచేస్తున్నాయి ఘనహీనమైన ఘటముల లాగా వాడబడుతున్నాయి నువ్వు మటుకు ఘనమైన ఘటంలాగా వాడబడుతున్నావు గొప్ప జనము వాడబడరు ఎందుకో తెలుసా వాళ్ళు ఆ ఉంటారు గలతి రాష్ట్రపత్రికలు తీసినట్లు వాళ్ళు ప్రసవించలేరు కనని గొడ్రాలు అది అయినా కానీ ధన్యరాలే ఎందుకో తెలుసా చివరికి పెళ్లి దళితులు రాసిన పత్రిక చాలా ముఖ్యమైన పత్రిక ఎందుకంటే అక్కడ మనం చూస్తాము మూడు మూడు ఎర్షలేములు ఉంటాయి అక్కడ చాలా మందికి రెండే ఎర్సలం కనిపిస్తాయి కానీ మనకి మూడు కనిపిస్తాయి అవి ఏ కామెంటరీస్ అలా కనిపించవు హండ్రెడ్ కాబట్టి ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న నేనే ఈ మూడు జీవులు పరలోకంలో ఈ మూడు జీవులు ఇవి ఆత్మీయమైన చిహ్నపరమైనవి విషయాల్లో చదవకపోయింటే ఇవి ఏందో అనుకుండే మనం కాబట్టి ఇవన్నీ దేనికి చిహ్నంగా ఉన్నాయంటే ప్రభు సన్నిధి నుంచి బయలుదేరిన నాలుగు ఆత్మలు ఇవి ఈ నాలుగు ఆత్మలు నాలుగు వాయువులని ప్రకటన గ్రంథంలో నేను కొన్ని సంవత్సరాల క్రితం చూపించిన నాలుగు ఆత్మలు ఇవి ప్రకటన గ్రంథంకి వచ్చినప్పటికీ నాలుగు వాయువులు అయిపోయినాయి కాబట్టి ఆత్మ వాయువుకి సాదృశ్యం వాయువు ఆత్మకు సాదృశ్యం అందుకే అపోస్లకరంగా మనం చూసినప్పుడు ఆ రోజు వాళ్ళు పైకప్పు ఇంట్లో కూర్చున్నప్పుడు ఇంటి పైన ఇంట్లో కూర్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ ఎట్ల దిగి వచ్చింది ముందు గాలి బలమైన గాలి వంటిది బలమైన గాలి వీచింది పరిశుదాత్మ ఫస్ట్ టైము అందరి మీద వచ్చినప్పుడు బలమైన గాలిలాగా వచ్చింది కాబట్టి గాలి దేవుని యొక్క ఆత్మకు సాదృశ్యం ఈ నాలుగు జీవులు దేవుని నాలుగు ఆత్మలను చూస్తున్నాం అక్కడ అయితే వీటన్నిటి జీవి గాలి గాలి జీవానికి సాదృశ్యం కాబట్టి గాలి ఆపివేయబడ్డప్పుడు ఏమవుతుంది మనుషులకు ఊపిరి ఆడబడి ఆడదు పరిశుదాత్మ లేకపోతే కూడా మనుషులు జీవించలేరు పరశుదాత్మ లేకుండా ఆయన వారే కాదని కూడా మనం చూస్తూ వాక్యం కాబట్టి ఇప్పుడు మనము ఈ ధ్యాన్యుల గ్రంథంలోనే ఆ వాక్యాన్ని ముగించుకుందాం దానికి దాన్ని చూడక ముందు ఒకసారి ఆమోస గ్రంథం చూడండి ఆమోస గ్రంథము ఐదవ అధ్యాయంలో మరొక సూచన మనం ఇవి అన్ని ధ్యానించడము అన్ని వాపసు వస్తున్నాయి మనకి ఇది వచ్చి అందుకే యాప్స్ వాడుకోవడం కూడా నేర్చుకుంటే ఇవి చాలా సున్నాసంగా అయిపోతాయి ధ్యానించడం వాక్యం చూడండి ఆమోస గ్రంథము ఐదవ అధ్యాయము మనము యాక్చువల్ గా గ్రంథాన్ని దీర్ఘంగా ధ్యానించలేకపోయినాం గతంలో అన్ని చిన్న ప్రవక్తలకు సంబంధించిన వాక్యాలు దీరంగా ధ్యానించినాం కానీ ఈ ఆమోస గ్రంథం ఒకటే మనం ధీర్గా ధ్యానించలేకపోయినాం చాలా త్వరగా ముగించేసినాం ఈ యొక్క చిన్న ప్రవక్తలకు సంబంధించిన రికార్డింగ్స్ లో ఇది నేను అనుకుంటే ఒకటే రికార్డింగ్ ఉంది వన్ అవరే ఉంది మొత్తం ఆమోస గ్రంథం వన్ అవర్ ఉందా ఎందు జ్ఞాపకానికి వస్తుంది పంతొమ్మిది గంటల గురించి కాకుండా చిన్న ప్రవక్తలకు సంబంధించిన బోధలో ఆమోస గ్రంథానికి సంబంధించిన వాక్యం ఏమోస్ మెసేజ్ పార్టీ ఒక్కటే ఉంది చక్కగా నా జ్ఞాపకం ఉంది అవును రెండు వేల పదమూడులో రికార్డింగ్ చేసినాం అది ఏడవ నెల ఇదే నెల రెండవ దినం జులై సెకండ్కి రికార్డింగ్ చేసినాం పదమూడవ సంవత్సరంలో ఒకటే గంట రికార్డింగ్ నాకు జ్ఞాపకం ఉంది ఎందుకంటే ఆ అన్ని చిన్న ప్రవక్తలకు సంబంధించినవి బహు గంటలు గంటలకు దీన్ని తెలిసినాం కానీ ఆమోస గ్రంథం అట్టు ఒక్క రోస్త ముగించేసినాం ఒక గంటతో అది ఎందుకు నాకు ఈ రోజు కూడా అర్థం కావట్లేదు అది నేను చూడాల ప్రార్థనా పూర్వకంగా ఎందుకు అట్లా తయారైందని చాలా మనం మిస్ అయిపోయినాం బహుశా మట్టపకుండా దీర్ఘంగా ధ్యానించినాం కాబట్టి ధ్యానించలేదా అయినా కానీ ప్రతి వచనం వెంబడి వచనం మనం ధ్యానిస్తాం కదా సాధారణంగా చిన్న ప్రవర్తనకు సంబంధించినవి అది ఎందుకు మిస్ అయిందో నాకు ఈ రోజు కూడా ఆశ్చర్యంగా ఉంది కనుక్కోవాల ప్రార్థనా పూర్వకంగా ఒక దేవం చిత్తం దాన్ని మరోసారి దీర్ఘంగా మనం తిరిగి ధ్యానిస్తూ ఉంటాం ఆ గ్రంథం చూడండి ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఒకటి సింహము నుద్ద నుండి తప్పించుకునగా గొప్ప గురించి మాట్లాడుతుంది ఇక్కడ ఒకటి సింహం నుండి నొద్ద నుండి తప్పించుకునగా ఎలుగు ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి గోడ మీద చెయ్యి పాము వాణ్ణి కరిచినట్లు ఆ దినం ఉండును శ్రమల కాలం కాబట్టి రెండవ ముద్రలో ఇవన్నీ ఆజ్ఞాపిస్తున్న దేవుడు జాగ్రత్త ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోండి ఇప్పుడన్నా మార్పు చెందండి ఇప్పుడన్నా బయటికి రండి మతపరమైన జీవితం బయటికి రండి అని హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఈ తొమ్మిదో ఆమోస్రంథం ఐదో అధ్యాయం తొమ్మిదో అంశంలో చూసినట్లు సింహము ఎలుగు పాము ఒకటే అనేది మనకు చూపిస్తున్నాడు దేవుడు నువ్వు ఎట్లా తప్పించుకోలేవు ఆరవ బు బూర ఊదినప్పుడు సైతానికి పవర్ ఇచ్చింది దేవుడు చంపడానికి ఆరవ బూరలో మనం చూసినాం సర్పంలో టైం అది ఆరవ బూర అంతా సర్పాలకు సంబంధించిన బోధ అది బహు కష్టతరంగా ఉండే మనకు ఆ రోజుల్లో ఎంతో శ్రమం ఉండేది ఎందుకంటే సర్పము వాడు ఆడట్లో నేను పర్మిట్ చేస్తాడు దాన్ని ధ్యానించడానికి వాడి సీక్రెట్స్ అన్ని నువ్వు బయట పెట్టేస్తే వాడు ఎట్లుంటాడు అందుకే లక్ష నలభై నాలుగు వేల మందిని వాడు ముట్టలేడని నేను ఎన్నిసార్లు చెప్తున్నాను ఎందుకంటే వాడి కుయుక్తులన్నీ మీకు అర్థమైపోతాయి ఆరవ బూరలో ఆరవ బూరలో అంతా వానికి ఐదవ బూర తేలకు సంబంధించింది కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి నేను పోయిన సంవత్సరం పోయిన వారం ఒక క్లూ ఇచ్చిన ఏ ముద్ర ఏ బూరకి సూచన ఎందుకంటే సీరియల్గా ఉండవని నేను మీకు చెప్పిన ఐన్నిసార్లు ఎందుకంటే మొదటి ముద్ర దేనికి సంబంధించింది సిద్ధపాటుకు సంబంధించింది రెండవ ముద్ర మరణకాండ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు చెప్పండి రెండవ ముద్ర ఆరవ ముద్రతో సమానంగా ఉంది ఆరవ బూరతో సమానంగా ఉంది రెండవ ముద్ర ఆరవ బూర అట్లా రాసి ఎప్పటికీ మనం మర్చిపోలేము అప్పుడు వాటిని మళ్ళా మళ్ళా తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నా కొన్నిసార్లు అప్పుడెప్పుడో రికార్డింగ్స్ కూడా వింటున్నాను ఎందుకంటే నేను కూడా మర్చిపోవచ్చు కదా వీటిని తిరిగి తిరిగి జ్ఞాపకం చేసుకుంటుంటేనే జ్ఞాపకం ఉంటాయి దివారాత్రంలో నువ్వు సేవలో ఉంటే ఫుల్ టైం సేవకులకు ఇవన్నీ మైండ్లో ఉంటాయి అవి ఎంత మటుకుంటే నాకు కదా కానీ నేను చెప్పాడు ఏంటంటే నువ్వు సెక్యులర్ జాబ్స్ ఉంటాయి ఈ లోకంలో అనేకమైన పనులు చేసుకుంటూ దేవుని వాక్యంలో నాణాలు బహు కష్టం నిర్మలమైన ఉదకంలో స్నానం చేయబడ్డ జీవితం నేను ఉండాలంటే నువ్వు స్నానం చేసి మళ్ళా రోగింకి వెళ్ళిపోతే మళ్ళీ చెంపొస్తుంటాం మురికి పడుతుంటాడు మళ్ళీ వస్తుంటావు మళ్ళీ స్నానం చేయాలా అట్లా ఉండదన్నట్టు మన జీవితం అందుకు వీటిని మనము జ్ఞాపకం చేసుకోలేం ఎన్నని రాసుకుంటాం నేనైతే కొన్ని కట్టలు కట్టల్ పుస్తకాలు పెద్ద పైనుంచి తింది వరకు ర్యాలలో నింపేసి నేను రాసిన వాక్యాలు గతంలో ప్రకటించిన వాక్యాలు అందులో మొత్తం కనీసం ఒక తొంభై శాతం అంతా చెదలు అంటే ముప్పై సంవత్సరాల క్రితం చెప్పబడ్డ వాక్యాలన్నీ చదలు కానీ అదే నీ హృదయంలో ఏ చెదలు తినలేవు ఏ దొంగ దోచుకోలేడు కదా కాబట్టి ఇప్పుడు వీటిని మనం చాలా జాగ్రత్తగా రాసుకోవాలా రెండవ ముద్ర ఆరవ బూరతో సమానంగా కనిపిస్తున్నారు వీటన్నిటి నేను మళ్ళీ ఎప్పుడన్నా మీకు విశదీకరించి చూపిస్తాను ఈరోజు మటుకు ఈ తేళ్లకు సంబంధించి సారీ సర్పంలకు సంబంధించిన విషయాలను మనం విశదీకరిస్తున్నాము ఇప్పుడు మనం ఏం చూడాలంటే దాని గ్రంథంలో ఉన్న ఆ ఏడవ అధ్యాయంలో ఉన్న ఆ రెండవ జీవి లేక మృగమైన ఈ ఎలుగు మంటికి సంబంధించిన అది ఒక పార్శ్వన కూర్చొని ఉండడం అనేది ఏంటనేది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా చూడండి మళ్ళా సరే ఏడో అధ్యాయం ధ్యాని గ్రంథము ఏడవ అధ్యాయంలో నేను చూస్తున్నాను ఇప్పుడు ఐదవ అసంలో ఏడు ఐదులో రెండవ జంతువు ఎలువు బంటిని పోలి ఉన్నది అది ఒక పార్శ్వము మీద పండుకొని ఉన్నది ఒక పార్శ్వము ఇది మనం అర్థం చేసుకోలేరు వచ్చు కాబట్టి ఒక పార్శ్వము అన్నప్పుడు ఇంగ్లీష్ నేను దేమ్ స్టాన్ నెంబర్స్ అండ్ ఇట్ రేస్డ్ అపాన్ అప్ ఇట్ ఆన్ వన్ సైడ్ అంటే ఒక పార్శ్వం అంటే వన్ సైడ్ ఒక సైడ్ అంటే దిస్ సైడ్ దట్ సైడ్ అంటారు ఇంగ్లీష్ లో ఇటు సైడ్ ఇటు సైడ్ అటు తెలుగులో అంటే కుడి పార్శ్వము ఎడం పార్శ్వం అంటాం సైడ్ అంటే ఒకటి అటు సైడ్ ఒకటి అది ఏదైనా కావచ్చు కానీ ఇది ఏమిటంటే ఒక సైడ్ అని ఉంది కదా వన్ సైడ్ అని ఉంది కాబట్టి ఇట్ రేస్డ్ అపాన్ ఇట్ సెల్ఫ్ ఆన్ వన్ సైడ్ అని ఉంది యాక్చువల్గా అయితే తెలుగులో వేరేగా ఉంది ఇంగ్లీష్ లో ఇంకో రీతిగా ఉంది ఇప్పుడు చూపిస్తారండి తెలుగులో ఏమనుందో తెలుగులో ఏముందంటే అది ఒక పార్శ్వం మీద పండుకొని తన నోట పండ్ల మధ్య మూడు పక్కటెముకలను పట్టుకున్నది ఈ పక్క టెముకలు గొప్పజనం సాదృశ్యం బాగా అర్థం చేసుకోండి ఎందుకంటే పక్క మనిషికి సాదృశ్యం దేవుడు పక్క టెముకని తీసిండు కదా ఆదాము పక్కటెముక స్త్రీకి సాదృశ్యం కాబట్టి ఈ పక్కటి ఒక స్త్రీ స్త్రీ అంటే సంఘం కాబట్టి గొప్ప జనానికి సాదృశం మనం అట్లా రాసేసుకోవాలా మైండ్ లో ఎప్పటికీ పర్మనెంట్గా ఉండిపోతాయి అవి దాని తర్వాత ఫ్రీ టైం ఉన్నప్పుడు అందరం కూర్చొని డిస్కస్ చేయాలి ఫ్యామిలీస్ అలా అప్పుడు ఎప్పటికీ ఇంక నువ్వు లైఫ్ లో మర్చిపోలేవన్నట్టు ఎప్పుడు వచ్చిన ప్రకటన కదా పట్న అర్థమైపోతుంది ఎందుకంటే ఈ టైం తర్వాత మీకు ఎవరు చెప్పరు ఎవరు చెప్పినా వినలేరు మీరు మీరు విన్నా మీకు అవి అర్థం కావన్నట్టు ఎందుకంటే ఫస్ట్ వచ్చేది దేవుని వాక్యం దాని తర్వాత వచ్చేది సైతాన్ వాక్యం ఇది తిన్ననాడు మీరు చతురు దేవుని వాక్యం వస్తే మీరు ఇది తింటే ఇది మీరు మీరు చావనే చావరు అని చెప్పేది సైతాన్ మాట అంత భిన్నంగా ఉంటుంది చూడండి కాబట్టి ఫస్ట్ వచ్చినా వాటిని స్వీకరించేసి భద్ర పర్చుకున్నావు అనుకో నెక్స్ట్ నీకు అవడొచ్చి చెప్పినా నువ్వు మోసపోవు అన్నట్టు ఎందుకంటే ఎవరు మిమ్మల్ని మోసపర్చుకోకుండా చూసుకునేది అని ప్రచరించలేదు ఎవరు మత్యసి వార్తలు అది మనకు మనం మనం ఉన్నాం అన్నట్టు మనవ్వడం మోసపరచలేడు ఎందుకంటే మనం దివారంలో వీటిని ధ్యానిస్తూ ఉంటాం కాబట్టి కాబట్టి అది తెలుగులో ఆశ్చర్యం ఉంది అది ఒక పార్షం మీద పండుకొని ఉందని ఉంది ఇంగ్లీష్కి వచ్చేప్పటికీ ఎంత ఆపోజిట్గా ఉంది చూడండి అండ్ ఇట్ రేస్డ్ అప్ ఇట్ ఆన్ వన్ సైడ్ ఇట్ రేజ్డ్ అప్ అంటే నిలబడిందని ఉంది కదా రేజ్ అంటే నిలబడడం కదా అది ఒక సైడ్ నిలబడి ఉంది అంటే లెఫ్ట్ సైడ్ కావచ్చు రైట్ సైడ్ కావచ్చు అది ఒక సైడ్ నిలబడి ఉందని ఉంది ఇక్కడ ఇంగ్లీష్లో ఆ తెలుగులోనేమో పండుకొని ఉంది అది ఒక సైడ్ పండుకొని ఉంది మీకు తెలుసా ఎందుకట్ట తెలుగుకి ఇంగ్లీష్ ఎందుకంత తేడా తెలుసా మీకు అడుగుతారు కదా హేతువాదులు అడుగుతారు చూడు ఎంత తేడా చూడు మీ బైబిల్లో ఇది దేవుని ప్రేరపన్న వల్ల కలిగితే ఎందుకు ఉంటుంది ఇచ్చా తేడా కాబట్టి దేవుని వల్ల కలిగింది కాదని వాళ్ళు మాట్లాడతారు నువ్వేం చెప్తూ నీకు తెలుసు ఇది దేవుడి నుంచి కలిగింది కానీ నువ్వు దీన్ని సపోర్ట్ చేసుకోలేకపోతున్నావు డిఫరెంట్ చేసుకోలేకపోతున్నావు బైబుల్ని సపోర్ట్ చేయలేకపోతున్నాను ఎందు చేయలేకపోతున్నా తెలుసా నీకు బ్యాక్గ్రౌండ్స్ లేవు కాబట్టి కాబట్టి తెలుగు బైబులు ఓపెన్ చేసి ఫస్ట్ పేజ్ చదవండి ఎప్పుడన్నా ఫస్ట్ పేజ్లు ఏమంటుంది ఇది ఆదిమ హిబ్రి భాష నుంచి తర్జుమా చేయబడింది అని ఉంది అక్కడ క్లియర్గా కానీ ఇంగ్లీష్ బైబుల్ ఆదిమ హెబ్రీ భాష నుంచి తర్జుమా చేయబడలేదు అందుకు తేడా అనేసి మనము తెలుగుని ధృవీకరిస్తలేము ఇంగ్లీష్ ని యాక్సెప్ట్ చేస్తలేం లేక ఇంగ్లీష్ ని తృణీకరించి తెలుగుని యాక్సెప్ట్ చేస్తలేం మనం రెండింటిని యాక్సెప్ట్ చేస్తాం ఎందుకంటే రెండంచలో వాడిగలకి అడ్డం కాబట్టి వాక్యం రెండింటిని యాక్సెప్ట్ చేస్తాం ఇది లేస్తూ ఉంటుంది పండుకుంటూ ఉంటుంది లేస్తూ ఉంటుంది పండుకుంటూ ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి సర్పం కొన్నిసార్లు నిలబడింది సర్పం జరిపోతుంది తెలుసు కదా జరిపోతూ దాని తోక మీద నిలబడుతుంది అది నాగుంపం కూడా ఎంత పెద్దగా నిలబడగలదు పడగ విప్పినప్పుడు ప్రకృతి సహజంగా చెప్తున్నానండి మీకు మరి కొన్నిసార్లు పండుకొని ఉంటుంది అది ఎలుగు బంటి భారీ శరీరం కలదు కాబట్టి సైడ్కి పండుకుంటుంది అన్నట్టు అది పశ్చిమాంశం తింటుంది అది అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దాని నోట్లో మూడు పక్కటెంకలు ఉన్నాయి సరే ఇది ఎందుకు లేసిందనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇట్ రైజ్డ్ ఆన్ వన్ సైడ్ అనుంది కదా జేమ్ సాంగ్ నెంబర్స్ లో సిక్స్ నైన్ ఏముందంటే రేజ్ అంటే అపాయింట్ లేక ఎస్టాబ్లిష్ అనుంది స్టాండ్ అనుంది స్టాండ్ అప్ అనుంది ఎన్నోన్ని రకరకాల అర్థాలు ఉన్నాయి కాబట్టి మనకు తెలుసు ఇవి అన్ని ఎప్పుడు బయటికి వస్తాయి రైజ్ అంటే బయటికి రావడం అన్నట్టు నిలబడడం అన్నట్టు ఆరవ బూర ఊదినప్పుడు మనం చూసినాం ఆరు కాదు ఐదు సారీ ఐదవ బూర ఊదినప్పుడు ఏం జరిగిందనవి దాని తర్వాత ఆ సర్పంలోకి సంబంధించిన బోధబ్రం చేస్తాం అగాధపు లోని తాళపుచ్చేవి అగాధానికి తాళపుచ్చేవి వానికి ఇవ్వబడను వాడు తాళం తీసినప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు మనం చూసినాం ఐదవ బూర ఊదినప్పుడు ఏం జరిగింది తెలుసా ఐదవ బూర ఊదినప్పుడు ఆ అగాధపు తాళ చెవి తెరిచినప్పుడు ఆ అందులో నుంచి ఆ దట్టమైన పొగ బయటికి రావడం చూస్తూ ఉంటాం కాబట్టి వాటి స్థానం వాటి స్థిలం వాటి సమయం ఇప్పుడు అన్నట్టు అంటే అవన్నీ నిలబడే సమయం అవన్నీ బయటకు వచ్చే సమయం అంధకారం ఆ చీకట్లకి వెళ్ళి అవన్నీ బయటికి రావాల్సిందే ఎర్రది కదా ఎర్రని గుర్రం కాబట్టి అవన్నీ అగాధం లేక ఆ యొక్క సముద్ర గర్భం కింద నుంచి బయటకు రావాల్సిందే ఓ రీతిగా చెప్పాలంటే కూడా ఈ యొక్క వ్యాక్సి వైరస్ ఆ రీతిగా బయటకు వచ్చింది చీకటి స్థలంలోకి వెళ్ళి వచ్చింది అది అగవాదాల నుంచి బయటకు వచ్చింది ఆ రీతిగా ఎక్కడ పడితే అక్కడ మరణకాండ చేసి వెళ్ళిపోయాడు ఏ డాక్టర్కి అర్థం కాలేకపోయింది ఏ సైంటిస్ట్ కి అర్థం కాలేకపోయింది అప్పటికే ఫుల్ డ్యామేజ్ అయిపోయింది దాన్ని అర్థం చేసుకునేటప్పటికీ ఆ వైరస్ మారిపోతూనే ఉంది మారిపోతూనే ఉంది నిన్న ఆర్టికల్ చూస్తున్నాను నేను ఇంటర్నెట్ లో డెల్టా వైరస్ ఈ ఇది చూడండి ఈ కరోనా వైరస్ ఎన్ని రకాలుగా పేర్లు పొందుకుంటుందో ఆల్ఫా బీటా గామా డెల్టా ఇంకేమేమి వస్తాయో అంటే ఈ ఆల్ఫాబీటా గామా అంటే ఏంటంటే గ్రీక్ పదాలు గ్రీక్ గ్రీక్ భాషలో ఇలా అన్నట్టు ఇవి ఏబీసీడీలు అన్నట్టు ఆల్ఫాబీటా గామా అంటే ఏబీసీడీలు అన్నట్టు అయితే ఇప్పుడు ఉంటున్నది డెల్టా వైరస్ డెల్టా వర్షన్ అంటున్నారు దీన్ని అయితే ఎవరికి అర్థంగా చాలా మంది చెప్తారు డెల్టా వర్షన్ చాలా సీరియస్గా ఉంటుంది అని చెప్తున్నారు కానీ ఈ రోజు కూడా ఎవరు అది ఇంతకు సీరియస్ ఉంటుందా లేదంటే ఎవరు తెలియదట మనకు మటు తెలుసు అది ఏ వర్షన్ అయితేనేది ఏ వైరస్ అయితేనేది అది దేవుని యొక్క పర్మిషన్ తోనే ఈ లోకంలో ఉంది కాబట్టి నువ్వు దాన్ని బంధించలేవు దాని పని అది ముగించాల్సిందే మరణకాండం మొత్తం ముగించాల్సిందే దానికి నువ్వు ఆహుతి కాకుండా ఉండాలంటే బబులోన్లో నువ్వు ఉండద్దు ఎంత త్వరగా నువ్వు బయటకు వస్తే నీకు మంచిది దురదృష్టం ఏంటంటే మన గ్రూప్ ఉన్న వాళ్ళు ఇవన్నీ సత్యాలు తెలిసి కూడా దాని దగ్గరికి కొంతమంది నేను ఆపలేను కదా మనం ఆపలేం కదా మన బాధ్యత ప్రేమతో చెప్పడమే వాళ్ళని ద్వేషిస్తామా అయినా పోయి మళ్ళా శ్రమల పాలైన వాళ్ళు నాకు తెలుసు మన వాళ్ళు నేను ఎవరిని స్పెషల్ గా పేరు పెట్టి నిందలు మోప్తలైనది వాళ్ళు పాస్టర్స్ చేస్తారు మనం చేయం మనకి ఏంటంటే ఇంతగా సత్యం తెలిసినాక కూడా నువ్వు తిరిగి మళ్ళా మహాబవులోనికి పోతే ఎవడేం చేస్తారు చెప్పు ఎవడేం చేయలేరు కదా గొప్ప జనం నువ్వు మంది గుంపులో ఉండి బయటకు వచ్చి ప్రభు ఎక్కడుంటే అక్కడ పోవాల్సింది పోయి నువ్వు తిరిగి మళ్ళా బౌలో పోతే మళ్ళా మతాచారాలు మళ్ళా అక్కడ సహవాసాలు సర్పంలో తెల్ల సహవాసాలు గొప్పజనంతో సహవాసము గొప్పజనం సహవాసం ఏంటంటే ముస్లమ్మ ముచ్చట్లు చర్చలలో చేసేది ఏంటంటే కాంగ్రిగేషన్ చెట్ల కింద ముస్లమ వచ్చట్లు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు అదన్నట్టు కాబట్టి విస్తారంగా మాట్లాడతారు విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదంటారు దేవుడు ఖచ్చితంగా దోషం కాబట్టి వాళ్ళంతా మరణించక తప్పదు కాబట్టి ఈ యొక్క ఐదవ బూర ఊదినప్పుడు ఈ సర్పంలన్నీ బయటకు వస్తాయి అన్నట్టు అగాదబ్లకి వెళ్ళి పొగా వచ్చినట్టు బయటకు అవి వచ్చి ఆ యొక్క ధాన్యాలు మనం చూసినాం గతంలో నాష్టకరమయ్యే హే వస్తువు పరిశుద్ధ స్థలంలో నివసించినప్పుడు యూదయాలు ఉన్న వాళ్ళందరూ కొండలకు పారిపోవాలంటాడు పౌ మన ప్రభు మత్ తె వార్త ఇరవై నాలుగు అధ్యాయంలో కాబట్టి ఐదవ బూర టైంలో మందరం ఎట్టి పరిస్థితుల్లో ఆ స్థలంలో ఉండడానికి వీళ్ళు మనం పారిపోవాలి మనం ఆల్రెడీ పారిపోయినాం ప్రకృతి ఆత్మీయ ఆత్మీయతలో ప్రకృతి సహజం కూడా మనం పారిపోయినాం కాబట్టి ఇప్పుడు చూడండి ఒక సైడ్ అది నిలబడి ఉందని ఇంగ్లీష్లో ఉంది ఒక సైడ్ అది పండుకొని ఉందని తెలుగులో ఉంది దాని అర్థం ఏంటంటే దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒక సైడ్ అంటే ఒక భాగం ఒక స్థలం ఒక స్థిరం అది ఒక సైడ్ అంటే అదొక సైడ్ ఒక లాక్ కనిపిస్తుంది దాని ఈపు ఇంకొక సైడ్ అన్నట్టు ఒకరి దిక్కు చెప్పాలంటే లెఫ్ట్ రైట్ మనం ఇప్పుడు అర్థం లెఫ్ట్ రైట్ అంటే దేనికి సంబంధించిందండి ఎవరు చెప్పగలరు చెప్పండి ఒకటే జీవి కానీ దానికి లెఫ్ట్ ఉంది దానికి రైట్ ఉంది ఒక దిక్కు పండుకొని ఉంది నేను మీకు చూపించినాను యోగ గ్రంథం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వర్షంలో అది ఆ కృతి చూస్తా ఉంది ఒక దిక్కు ఎప్పుడు మెంగుదాం ఆ కృతిక ఏడు ఏడు కన్యకలను ఇవి సర్పంలో తేళ్లు కలిసే ఉంటాయని మనకు తెలుసు ఒక దిక్కు అది ఆ రీతి కనిపిస్తుంది ఇంకో దిక్కు ఇంకో రీతి కనిపిస్తుంది కాబట్టి ఒక దిక్కు అనేది ఏది అనేది నేను ఉపద్యా గ్రంథంలో మనం చూసినాం గతంలో అది కూడా మళ్ళా తిరిగి వస్తుంది చూడండి ఉపద్యా గ్రంథం ఉపద్య కూడా బహు దీర్ఘంగా ధ్యానించిన మనం ఎవరని చెప్పగలరా ఎన్ని గంటలో ఎవరికైనా జ్ఞాపకం లేదు నాకైతే జ్ఞాపకానికి వస్తున్నారు ఉపద్య గ్రంథం చాలా ముఖ్యమైన ఉపధ్య గ్రంథం అంతా ఉపద్య గ్రంథం చేయండి సార్ ఉపద్యా గ్రంథం అంతా ఒకటే అధ్యాయము అది ఏదోమకి సంబంధించిన బోధ ఉపద్య అంతా సంబంధించిన ప్రవచనం కాబట్టి మతపరమైన క్రైస్తవులు ఏదోము లాగా ఉంటారనేసి హెదరు పౌలు జ్ఞాపనం చేసిండు ఒక కూటి కూటి తన జ్యేష్ఠతకు హక్కును అమ్ముకున్న ఏషా వంటి మీలో ఎవరైనా ఉంటారేమో చూసుకోండి అన్నాడు చూసుకోమన్నాడు ఏగుంపులు ఉంటూ ఉన్నవారి కాబట్టి పదకొండవ వచనం చూడండి ఉపద్య మొదటే ఒకటే అధ్యాయం కాబట్టి ఉపద్య పదకొండవ వచనం నీవు పగవాడవై నిలిచిన దినమందు పరదేశులు వారి ఆస్తిని పట్టుకొని దినమందు అన్యులు వారి గుమ్మల నుండికి చెరబడి రసుల మీద చీట్లు వేసిన దినమందు నీవు వారితో కలుసుకుంటేవి కదా కాబట్టి అక్కడ నీవు పగవాడవై నిలిచిన దినమందు అనుంది ఇక్కడ అంటే పగవాడు ఒకసారి లవడేటాడు అయితే ఇంగ్లీష్ లో చూడండి అందుకే తేడా నువ్వు పగబడవై మ ఇస్సల్పల్లికి వ్యతిరేకంగా నిలబడ్డ ఒక రోజు అంటే ఇది గతంలో జరిగింది ఏంటంటే ఉపదే చెప్పాడు ఏంటంటే నీ మీదికి ఎందుకు శిక్ష రాబోతుంది అంటే నువ్వు ఇస్సల్ వ్యతిరేకంగా నిలబడ్డ ఒక రోజు ఒక సైడ్ నిలబడ్డావు సైతాన్ సైడ్ నువ్వు ఏం చేసినావు ఇస్సల్పల్లి ఎక్కడ దాక్కున్నారో నువ్వు వాళ్ళని చూపించినావు అప్పుడు శత్రులు వాళ్ళ మీద పడి ఇసల్పల్లిని చంపినారు నువ్వు చేసిన పని ఏంది నువ్వు సైలెంట్గా ఉంటే అయిపోయింది కదా దాసుకున్నవాడు ఇక్కడ దాసుకున్నావు చూపిస్తావా చిన్నపిల్లలు చేస్తారుగో ఇక్కడ దాసుకోండి ఇక్కడ దాసుకోండి అనేసి హైడ్ సిక్ గేమ్ ఆడటప్పుడు ఇక్కడ వాళ్ళు చేసిన పని అదే ఉపద్య లేక ఏషావు సంతతి వాళ్ళు ఏం చేశారంటే శత్రువులు ఇసల్పల్లి మీదకి వచ్చినప్పుడు ఇసల్ పల్లి దాసుకున్నప్పుడు ఏషావు సంతతి వాళ్ళు ఇక్కడ దాసుకున్నారు ఇక్కడ దాసుకున్నారని శత్రులకు చూపించి చంపించారు అంత కఠినలు అన్నట్టు సంతతి వాళ్ళు సొంత తమ్ముడి పిల్లలే కదా యాకో కాబట్టి ఇన్ దట్ డే ఇంగ్లీష్ లో అవుతుంది చూడండి పదకొండవ వచ్చిన ఇన్ దట్ దో స్టూడ్ ఆన్ ది అదర్ సైడ్ కాబట్టి ఇప్పుడు చూడండి అదర్ సైడ్ అంటే ఒక సైడ్ అని అర్థం in that day the strangers carried away captive his forces and foreigners entered into his gates and cast lots upon Jerusalem kabatti nu jestha paniki anukuntunadu obadhyalo emani matladutunnante <laughs> aa roju marosari padukodhu nu pagadave pagavadave nilichina dinamandu paradeshilu vaari aasani patkani poyina dinamandu anilu vaari kommuloniki chorabadi jerusalem meeda cheetlu vesina dinamandu neevunu vaarito kalisukontivi kada ante anila tho lekha shethral tho kalusconi issal palani nu apaginchina అందుకు నీ మీద దేవుడు పగవాడుగా ఉంటాడు దేవుడు నీకు వ్యతిరేకంగా ఉంటాడు అనేది శారీరకంగా ఉండే ఏసవ సంతతికి సంబంధించిన బోరైదు కాబట్టి యుగ సమాప్తిలో జరిగే ఈ యొక్క వాక్యం అది ఎంత అనేది కాబట్టి ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే ఈ ఎలుగు ఒక సైడ్ నిలబడి ఉంది కాబట్టి ఒక సైడ్ నిలబడడం అనేది అంటే కుడి ఎడమలు కదా ఒక సైడ్ అంటే ఒక సైడ్ కుడి కావచ్చు ఒక సైడ్ ఎడమ కావచ్చు తేళ్లు ఒక సైడ్ ఉంటే మరొక సైడ్ సర్పములు ఉంటాయి అనేది సూచిస్తుంది అన్నట్టు ఈ ఎలుగు వంటి పండుకోవడం అనేది కాబట్టి తేళ్లు ఏం చేస్తే గొప్ప జనం యొక్క ఆశలను తినేస్తాయి అన్న విషయాన్ని మనం గతంలో ధ్యానించినాం కాబట్టి ఇప్పుడు వాటిని మనం ఎట్లా అర్థం ఒక సైడ్ ఇదంతా చెడుతనంతో నిండిన మతపరమైన జీవితం అనేది ఈ వాక్యం సూచిస్తుంది ఒకసైడ్ చూడడం గమనిస్తా ఉన్నది ఎప్పుడు మింగుదమా కృతి అన్నట్టు అదే రీతిగా జక్ర గ్రంథము ఐదవ పద్యంలో కూడా ఈ ఒకసైకి సంబంధించిన బోధం చూడండి జక్ర గ్రంథము ఐదో పద్యం మూడవ వచనంలో అందుకే అతడు నాతో ఇట్లా ఇది భూమి అందంతటికి బయలు శాపమే దీని సమస్య మనం ధ్యానించడం జక్రంథంలో ఈ యొక్క చుట్టబడినది ఇది దేశం ప్రపంచం అంతటా వెళ్తూనే ఇది ఎగిరిపో పుస్తకం వంటిది నాకు కనబడను కాబట్టి కాగితపు చుట్ట అది పోతా ఉంది అది ఏం జరుగుతుంది చూడండి ఇది భూమి అందంతటి మీదకి బయలు శాపమే దానికి ఒక ప్రక్క చూడండి అటు దిక్కు ఇటు దిక్కు అంట వన్ సైడ్ దానికి ఒక ప్రక్కను రాసిన దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడతారు రెండవ ప్రక్కను రాసినదిన్న దాన్ని బట్టి అప్రమాణికులు అందరూ కొట్టివేయబడతారు మొదటి రెండు గుంపులకు తెగవేయబడి చచ్చారు అని వాక్యం ఎకరగంధంలో సర్పంచ తెల్లు శాశ్వతంగా నరకం పోతాయి అవి కొట్టివేయబడతాయి అంటే ఆయన సరిధిలో ఉండవు ఆ కాగితపు చుట్ట ప్రపంచం అంతటా ఒక దిక్కు ఇంకొక దిక్కు కాబట్టి ఒక దిక్కు ఏముంటారంట అబద్దిక్కులు ఇంకొక దిక్కు సారీ ఒక దిక్కు దొంగలు ఇంకో దిక్కు అబద్దిక్కులు అప్రమాణికులు సారీ అప్రమాణికులు అంటే ఆ మాట వాళ్ళు మోసం చేసేవాళ్ళు వేషధారకులు దొంగలు ఎవరు సైతానికి దొంగ అని మనకు తెలుసు వాడు మొదవటి దొంగవాడు అపా ఒక దొంగ వాక్యం చెప్తుంది కాబట్టి ఈ రెండు గుంపులు కొట్టివేయబడతాయన్న విషయాన్ని అక్కడ వాక్యం జ్ఞాపనం చేయబడుతుంది అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక సైడు ఇంకొక సైడ్ రెండు సైడ్స్ ఉన్నాయి ఒక సైడు ఇంకొక సైడ్ అయితే ఒక సైడు దొంగలు ఎందుకు ఇంకో రీతికి చెప్పాలంటే దొంగలు సైతానికి సూచన కానీ మనకు తెలుసు ఒకటే చిహ్నం అది ఒకసారి తేలలాగా కనిపిస్తుంది ఇంకోసారి సర్పంలలాగా కనిపిస్తుంది ఇందాక వినిపించిన విధంగా తేళ్లు గొప్ప జనం యొక్క ఆసలాన్ని అన్నిటి దోచుకుంటాయి కాబట్టి ఒక సైడు తేళ్లకు సాదృశంగా ఉంది ఇంకొక సైడు సర్పంలకు సాదృశంగా ఉంది ఉదాహరణకి దొంగలించేటి తేలలాగా మారుతుంది ఎందుకంటే చివరికి వచ్చేప్పటికి వారు వీరు వీరు వారవుతారనే వాక్యం మన జ్ఞాపకంకి అదే రీతిగా అప్రమాణికులు సర్పంలకు సాదృశంగా ఉంటున్నట్టు కాబట్టి ఇవి ఒక సైడ్ ఓ రీతికి ఇంకొక సైడ్ ఇంకో రీతికి వాటి స్థావరాలు చెడుతనంతో నింది ఉన్నాయి మనం అర్థం చేసుకుంటాం మరికొన్ని వచనాలు వీరికి సంబంధించిన వచ్చేవారం వీరంగా నేను మీకు చూపిస్తాను దాంతో మనము ఈ యొక్క రెండవ ముద్రకు సంబంధించిన విషయాలు ముగించుకుంటాం ఎందుకంటే మరణకాండ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రపంచమంతట విస్తరించిపోయింది ఎంతమంది మరణించారు ఎంతమంది మర్చిపోయారు కూడా కానీ ఒకటి నేను జ్ఞాపకం చేసుకునేదంటే గతంలో ఎవరన్నా మరణిస్తే దుఃఖం పడటోళ్ళు ఇప్పుడు ఆ దుఃఖం కూడా షార్ట్ టైం అయిపోయింది త్వరగ్గా మర్చిపోతున్నారు మనుషులు దుఃఖం కూడా కుటుంబంలో మనుషులు మాయమైపోయినారు త్వరగా మర్చిపోయినారు ఆ బాధ వేదన అంతా మాయమైపోతుంది కాబట్టి మనం మటుకు ఈ విషయాలు అర్థం చేసుకోవాలా మరణకాండ విస్తరించింది అది ముగించే దిశకి స్థిరమైపోయింది ప్రపంచం అంతటా వైరస్ కి చనిపోయిన వాళ్ళు ఒక లెక్క వ్యాక్సిన్స్ ఎఫెక్ట్ వల్ల ఇంకొక లెక్క సరే ఒత్తిడి బాగా పెరిగిపోతుంది నాకైతే విపరీతంగా ఆఫీస్ అందరూ తీసేసుకున్నారు మా ఆఫీస్లో నేను ఒక్కని తప్ప మా ఆఫీస్ అనే పెట్టినారు సెంటర్ వ్యాక్సిన్ సెంటర్ పెట్టినారు మా ఆఫీస్ లో కోవిషీల్డ్ ఇచ్చారు కోవాక్సిన్ ఇచ్చేసారు ఇప్పుడు నాకు ఒత్తిడి పడిపోతుంది మా ఇంట్లో కూడా ఒత్తిడి పడిపోతుంది ఎందుకంటే సొంత ఇంటి వాళ్ళే ఆపోజిట్ ఉంటారు మీకు తెలుసు వాక్యం ఇంట్లో అంతా వాళ్ళు తీసేసుకున్నారు వ్యాక్సిన్స్ ప్రతి ఒక్కరు తీసుకుంటే నీ పరిస్థితి ఏం కానీ ప్రభు మనకు చూపించింది నాకు నమ్ముతాను చాలా మంది ఇది కూడా ప్రభుల్నే కలిగేది కదా అంటారు వ్యాక్సిన్ అంటే వాక్యం మీద పట్టు లేని వాళ్ళు వాక్యం మీద ఆధారపడి వాళ్ళు సమర్థించి చెప్పే విధానమది మనకు ప్రభు చూపించండు ఈ వ్యాక్సిన్స్ వల్ల భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయి నువ్వు మరణించకపోవచ్చు ఇన్సైడ్గా కొంతమంది మరణించారు కొంతమంది ప్యారాలిసిస్ అయిపోయినారు కొంతమంది హార్ట్ అటాక్స్ వచ్చినాయి కావచ్చు కానీ ఇవి చూడు మాకు ఏం కాలేదు కదా నువ్వు కూడా తీసుకోవచ్చు కదా కానీ సెకండ్ డోస్ తర్వాత అని చూపించింది దేవుడు మనకి దాని తర్వాత లాంగ్ టర్మ్ తర్వాత వన్ టూ ఇయర్స్కి ఏం జరుగుతుందని చూపించింది డిసెంబర్ తర్వాత ఏం జరుగుతుంది చూపించింది దేవుడు మనుషులు వీక్ అయిపోతారు ప్రపంచం అంతటా టోటల్లీ వీక్ అయిపోతారు దాని తర్వాత రకరకాల రోగాలు అటాక్ చేస్తే మనుషులు ప్రతి రోగానికి వ్యాక్సిన్ తీసుకుంటాడు ఎవడన్నా డాక్టర్స్ మాట్లాడలేరు నా ఆ విషయం రేజ్ చేస్తారే ప్రతి వ్యాక్సిన్ తీసుకోమంటావా ఎన్ని వ్యాక్సిన్ తీసుకోవాలా ముప్పై నలభై వ్యాక్సిన్ తీసుకోలే లైఫ్ అప్పుడు మిమ్మల్ని నా ప్రకృతి సహజంగా రోగ నిరోధక శక్తి పెట్టి నా బాడీలో శరీరంలో దేవుడు అది టోటల్ షట్డౌన్ చేసేసుకోవాలనే ఇప్పుడు జరుగుతుంది అది ప్రపంచంలో ఇప్పుడంతా ఫార్మా కంపెనీస్ దోచుకోవడానికి స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే మరణకాండ ప్రపంచం అంతటా ఒకడు చంపుకోవడం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అది అది ముగింపు దశకు వచ్చేసిన మనం చంపుకోవడం ప్రపంచం మరణకాండ మనం మటుకు అరణ్యంలో దాచబడటం ఏరియా తప్పించుకుని ఏ దాచబడి కాకులంలో చేత ఆహారం పొందుకున్నాడు మనల్ని కూడా దేవుడు అదే రీతి కాపాడుతున్నాడు కబటి ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని ఆలోచించకండి ఈ లోకస్తులు ఆలోచిస్తారు ఏ వాక్యం తినాలా అని ఆలోచించి ఏ వాక్యం త్రాగాలని ఆలోచించను దేవుని సంతలో ఎట్లా గడపాలా అని ఈ లోకస్తులకి భిన్నంగా నువ్వు కానీ వాళ్ళని ప్రేమించాలి ద్వేషించద్దు నేనేదో స్పెషల్ నేను పరిశుద్ధం నిలబడద్దు ఎట్లనే కానీ మన స్నేహితులే కానీ ఎవరైనా కానీ వాళ్ళందరినీ ప్రవచితంగా నడిపించాలంటే నీకు ఈ మార్గం అవసరం ఈ వాక్యం చెప్పాల వాడు ఏ గుంపులుండో వాడు గుర్తించగలుగుతున్నా చెప్పేటట్లు ఉండాలి కానీ సర్పంపుల తేళ్లు మన మాటలు వినవు గొప్ప జనం ఒకటే మన టార్గెట్ కాబట్టి కుడికి కానీ ఎడమ కానీ బాగా అర్థం చేసుకోండి కుడికి కానీ ఎడమక్ కానీ తెలగక చెప్పింది దేవుడు ఒక సైడ్ ఇది ఇంకో సైడ్ అది నువ్వు చల్లగ కానీ వెచ్చ కానీ లేవు ఎందుకు ఒక దిక్కు వెచ్చదనము ఒక దిక్కు చల్లదనం చల్లదనము సర్పంపులకు సాదృశ్యం వెచ్చదనము తేళ్లకు సాదృశ్యం కుప్పలు కుప్పలు ఉంటాయి వెచ్చ స్థలంలో ఉంటాయి అవన్నీ వేడి దాన్ని కాటు వేడి సర్పం చల్లగా ఉండి కాటేస్తుంది లెఫ్ట్ కి రైట్కి రెండు ఉంటాయి నువ్వు అందుకే ఇరుకు మధ్యంలో పోతున్నావు ఇరుకు మార్గం ఏం తెలుసా ఈ లెఫ్ట్ కి రైట్కి ఆనుకోకుండా పోవడమే ఇరుకు మార్గం అది ఎవ్వరు చెప్పలేరు నాకు తెలుసు ప్రపంచంలో కేవలం మనకే అనుకరించబడింది ఎందుకంటే మనం ఏదో ఆయన దృష్టిలో స్పెషల్ అంతే ఈ లోకంలో కాదు మనం ఈ లోకంలో మనల్ని ఎవ్వరు లెక్క ఎవ్వరు గుర్తించాడు కానీ ఆయన దృష్టిలో మనం స్పెషల్ కాబట్టి మనకు బయలుపరచం ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ప్రయాసపడమన్నాడు నేను ప్రయాసపడతున్నాను అటు తిరిగాను ఇటు తిరిగాను ఏళ్ళతటు తిరిగాను సరఫుత తిరిగాను వాళ్ళు ఎంతమంది ఉంటారు నచ్చుట్టు వాళ్ళ సహవాసంలో ఉండకుండా మెల్లగా జారుకుంటా ఉంటారు నేను మార్గం కొన్నిసార్లు వాళ్ళతో అన్నం కూడా తినకుండా వచ్చేస్తాను జారుకుంటా ఇప్పుడు బ్రదర్ నేను బయలుదేరుతున్నాను నాకు టైం అయిపోతుందని చెప్పేసి వెళ్ళిపో అదే తినిపోయి బ్రదర్ అంటారు తిన్నా సహవాసంలో ఉన్నట్టే అవును తిండి మీద నీకు ఇది కోపం తినచ్చు కదా కాబట్టి మనము ఈ విషయాలన్నీ జాగ్రత్తగా పరిశీలించి ముందు కొనసాగాల లైఫ్ అటువంటి భాగ్యాన్ని ప్రభు మన ప్రార్థిస్తాను పరిశుధ్ర బల తండ్రి మీ కొందైనా ఈ యొక్క వాక్యంలోని సత్యాన్ని మేము వాటి ప్రకారంగా జీవించాలా మేము మరి ఏ సైడ్కి ఉండడానికి వీళ్ళేది ప్రభావ ఎలుబమంటే ఒక సైడ్ పండుకొని ఉంది ఒక సైడ్ నిలబడి ఉంది ప్రభావ అదొకప్పుడు పండుకుంది ఇప్పుడు లేచింది ప్రభావ మరణకాండ స్టార్ట్ అయిపోయింది ప్రభావ మేము చూస్తున్నాం ప్రపంచం ఎర్రని గుర్రం ప్రభ ప్రవేశించి బయలుదేరింది దాని వానికి కానీ ఈ లోకంలో సమాధానం లేకుండా సమాధానం తీసివేయడానికి నువ్వు వారికి అధికారం ఇచ్చిన జనులు ఒకరినొకరిని చంపుకొనిలాగిన వాడు చేస్తుంది ప్రభావ జనం మీదకి జనం లేసేసింది ప్రభా ఆల్రెడీ ఏ దేశాలకు ఏ దేశాలకు పడతలేదు ఎక్కడ చూసినా మరణ కండ రోగాలతో సస్తున్నారు మనుషులు యుద్ధాలలో చనిపోతున్నారు మనుషులు పగతోని కుళ్ళుతోని ఒకరి మీద ఒకరు మంత్రాలు వేసుకుని చనిపోతున్నారు ఓ భయంకరమైన కాలంలో మేము ఉంటుండగా అయినా ఎక్కడ సమాధానం లేదు మీలోనే మాకు సమాధానం అటువంటి సమాధానం కలిగించి నడిపించేది మీకు ఎంతో వందలు మీకేస్తాన్ని అర్పించుకుంటున్నాం బ్రదర్ సిస్టర్స్ అందరినీ ఆశ్రయించండి కృపా వెంబర్ కృపాను గురించి మీరు అక్కడ వరకు మనసుల మీ రక్షణ ప్రణాళికలో చివరి వరకు మీ అందరం ఉండలాగా అర్పించండి నేను సమస్త ఘనత మనం మీకే సమర్పించుకుంటున్నాం బ్రమా ఫిలిక రాసిన పద్ధతి నాలుగో మీరు జ్ఞాపకం అప్పుడు సమస్త జ్ఞానం ప్రకమించిన దేవుని సమాధానం ఏ సుక్రీస్తు వలన మీ హృదయంలోనూ మీ తలంపులకు కావాలి అటువంటి జ్ఞానం అక్కడ గురించి బ్రదర్ సిస్టర్స్ అందరినీ ఆశ్రయించండి వారందరికీ సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం ప్రతి శ్రమల నుంచి ప్రతి కష్టాల నుంచి ప్రతి అనారోగ్యాల నుంచి ప్రతి బంధకాల నుంచి సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం ఏసు క్రిస్తున్న మమ్మల్ని మరి మాత్రంగా మీకు ఒక నిలబెట్టుకోమని యేసు క్రిస్తున్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ చేయండి పరలోకము ముందున్న తండ్రి ఏసయ్య నీకు వందనాలు తండ్రి ప్రభా నీకే స్థుతులు స్తోత్రములు తండ్రి గడిచిన కాలమంతా అంతా తండ్రి నువ్వు మమ్మల్ని తండ్రి కాచి కాపాడి తండ్రి యొక్క దినం గుని నూతన కృప ఇచ్చి మమ్మల్ందరినీ తండ్రి ఈ సజీవ లెక్కలో ఉంచుకొని మధ్యాహ్న కాల సమయం తండ్రి నీతో గడిపే భాగ్యము తండ్రి నీ స్వరమిని ధన్యత గాను భాగ్యులుగాను యోగ్యులుగా ఐశ్వర్యవంతులుగా చేసిన పర్లోకం తండ్రి ఏసయ్య నీకే వందనాలు ప్రభా నా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమా ఘనత ప్రభావములు తండ్రి ఏసయ్య నీకే యుగ కలుగును గాక నిలుయా తండ్రి ప్రభా ఇదిగో ప్రభానైనా ఈ మధ్యాహ్న సమయం అందు ప్రభానైనా నీ స్వరం వినిపించినవు తండ్రి నేనైతే నమ్ముతున్నాను ప్రభా ఈ స్వరం మీ వలనే కలిగిందని నేనైతే నృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను ప్రభా తండ్రి ఆ యొక్క విశ్వసిస్తున్న నాయన నీ యొక్క ప్రభా దానికి లోబడి దాని పట్లనైనా నేను భయభక్తులు కలిగి ప్రభాతండి దాన్ని ప్రభానైనా నృదయపూర్వకంగా ప్రభానైనా నేను స్వీకరిస్తున్నాను నరుదయూర్వకంగా నీ యొక్క స్వరమును ప్రభాతండి నేనైతే ధరించుకుంటున్నాను తండ్రి నాకు నువ్వు స్వరం ద్వారా మాట్లాడినందుకు నీకు పాదాలు వందనాలు కోట్లాది కృతజ్ఞతలు కోట్లాది స్తులను స్తోత్రములు తండ్రి అవును ప్రభా తండ్రి నాయనా మీరు నాయనా తండ్రి లోకమంతా ప్రభా ఇప్పుడు ఎటు చూసినా మరణకాండే ప్రభా ఎందుకంటే ప్రభా నాయన సర్పములు తేళ్లు ఆల్రెడీ నాయన వాడు నాయనా తండ్రి ఆ గుర్రం మీద ఉన్న వాడికి ప్రభా మీరు అధికారం ఇచ్చారు ఈ లోకమంతా సమాధానం లేకుండా కాబట్టి తండ్రి వాడు పనివాడు చేస్తున్నాడు ప్రభా తండ్రి అలాగే ప్రభా నాయన యొక్క దేవదూతలు కూడా ప్రభానైనా తండ్రి కదులుస్తున్నారు ప్రభా మీ స్వరం ధర కానీ కదలకుండా ఉన్న వాళ్ళకి స్వస్థత లేదని కొన్ని దినాల మీరు చూపించినారు ప్రభా మేమైతే ప్రభా నీ స్వరానికి మా జీవితాలను మేము కదులుచుకోవాలా ప్రభా అప్పుడే మాకు స్వస్థత వస్తుందని కొన్ని దినముల కిందట ప్రభ స్వరం ధర వినిపించినావు కాబట్టి నాయన నీ స్వరానికి మేము లోబడాలా న్యాక్యాన్ని చోటు ఇవ్వాలా ప్రభానైనా మేము కదలచకుండా ఉండడానికి వీల్లేదు హైక విచార వల్ల తిండి వల్ల మత్తుల ప్రభానైనా మా పిలుపును మేము మర్చిపోకుండా నాయన జ్ఞాపకం చేసుకోవాలా ప్రతిదినం మేము నిశ్చయంగా జాగ్రత్తగా మేము కాపాడుకోవాలా లేకపోతే మీ యొక్క రాజ్యంలో మేము ఉండడం నువ్వు నాయన మాట్లాడినావు ప్రభావా కాబట్టి ప్రభా తండ్రి మేమైతే ప్రభా ఎల్లప్పుడూ ప్రభా నీలోనే ఆనందం మాకుంది నీలోనే సంతోషం ఉంది ప్రభా నాయనా ఈ లోకంలో ఉన్న తెగులు రావచ్చు శ్రమలు రావచ్చు ప్రభా ఆ యొక్క గ్రంథంలో ఏడు తెగులైనా ఏడు పాత్రలు పట్టుకొని దూతలు బయలుదేరిండు ప్రభా కాబట్టి అవి ఎన్ని వచ్చినా కానీ మాకు ఎక్కడన్నా ఆయన ఆనందం ఉంటూనే ఉంటుంది ప్రభా ఎందుకంటే మేము నీలో ఉన్నాం ప్రభా నువ్వు మాలో ఉన్నావు ప్రభా కాబట్టి మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడికన్నా గొప్పవాడు తండ్రి కాబట్టి అట్టి గొప్ప తండ్రి మేము కలిగి ఉన్నాం కాబట్టి మాకైతే ఎలాంటి దిగులు లేదు భయం లేదు కానీ మా భారము మా ప్రయాసము ప్రభా తండ్రి మీరు కలిగిన పిలుపు వీళ్ళందరినీ ప్రభాన్ని తట్టు నడిపించాలా ఆ యొక్క గొప్ప జన సమూహానికి తండ్రి ఏ రీతిగా ప్రభాన్ అయినా బలకినే మేము నీ సన్నిధిని నేను వైపు వాళ్ళని ఎలా నడిపించాలా వాళ్ళని ఏ రీతిగా ప్రభా నీ పట్ల ఆకర్షింపాలా ఆ యొక్క బంధకాల నుంచి ఆ యొక్క సంఖ్యల నుంచి బందీలుగా ఉన్న వాళ్ళకి ఎట్లా విడుదల ఇవ్వాలా వాళ్ళని తిరిగి ఎలా లేవనెత్తాలా అదే మీరు మా పట్ల కలిగిన పిలుపు కాబట్టి అదే మా పట్ల మీరు ఉంచిన కాబట్టి తండ్రి అది మేము జాగ్రత్తగా కాపాడుకొని ప్రభా మేము ముందుకు పోవాలా కాబట్టి ఆరాధనలో పాల్పొందిన ప్రతి ఒక్క బ్రదర్స్కి ప్రభా నాయన ప్రతి ఒక్క సిస్టర్కి నా హృదయపూర్వక వందనాలు ప్రభా అలాగే వాక్యాన్ని ప్రకటించిన తోటి దాసుడికి కూడా నా హృదయపూర్వక వందనాలు ఆ బ్రదర్ని కూడా మీరు ముట్టండి తాకండి ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి ఇంకా ఎన్నో మరిగైన విషయాలు ఇంకా ఎన్నో ఆత్మీయ సత్యాలు मेरे बैलपरची प्रभा ఇంకా ఎన్నో సత్యాలు మీరు చూపిస్తున్నారు మీ స్వరం ద్వారా ప్రభా ప్రతిదీది మేము స్వీకరించి విశ్వసించి వాటి మా హృదయంలో భద్రపరుచుకొని మేము కూడా ఆయన ధైర్యంగా ప్రకటించాలా ప్రభ కాబట్టి మా పిలుపు అదే కాబట్టి ప్రభా ప్రకటించడమే కాబట్టి దాన్ని మేము మర్చిపోకుండా ముందుకు పోవాలా బ్రదర్ వాళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లలకు కానీ సిస్టర్కి అందరికీ మంచి ఆరోగ్యం దయచండి అన్నదమ్ములు కూడా మంచి ఆరోగ్యం దయచేసి ఈ వైరస్ల నుంచి వ్యాక్సిన్ల నుంచి కీడు నుంచి సోదల నుంచి ప్రభా ఆయన మీరే కాచు కాబట్టి మీరు అక్కడికి సిద్ధపరచుకొని ప్రభ ఆయన ఈ కుటుంబం ద్వారా ఇంకా ఎంతోమంది మీకు సిద్ధపడేలాగా చేయండి ఈ ఆరాధన ఉన్న ప్రతి బ్రదర్ సిస్టర్ని ఈ వైరస్ల నుంచి వ్యాక్సిన్ల నుంచి ప్రభాతం తెగుళ్ల నుంచి కీడు ప్రభా మీరే తప్పించి ప్రభావ వీళ్ళందరినీ మీరు కాచి కాపాడి నన్ను మీరు ఆకరికి సిద్ధపరచుకొని వీళ్ళు కూడా అనేక సిద్ధపరిచేలా మీరే గొప్ప కార్యం జరిగించండి అలాగే ప్రభా ఈ వైరస్ బాధితులు వ్యాక్సిన్ బాధితుల పట్ల మీ ప్రేమ జాలి దయా కనికరం చూపించి ఆయన ఆ నుంచి ఆ వైరస్ నుంచి మీరే కాచి కాపాడండి వాళ్ళని తిరిగి మళ్ళీ లేవనెత్తండి ప్రభా ఈ దినం ప్రభా ఆయన ఎక్కడెక్కడో పరిగెత్తుతున్నారు ప్రభా అలిసిపోతున్నారు ప్రభా పరిగెత్తుతున్నారు ప్రభా లోకంలో నాయన ఎక్కడ స్వస్థ వస్తుందని ఆయన ఎక్కడ విడుదల వస్తుంది ఎక్కడ సమాధానం వస్తుందని వాళ్ళకున్న వాటిని కలిగి ఉండి ప్రభా ఈ లోకంలో ఉన్న వాటిని కలిగి పరిగెత్తున్నారు కానీ కానీ నాయన నగ్గరికి ఎవరు పరిగెత్తట్లేదు ప్రభా ఎందుకంటే మీరు పొందిన గాయములలోనే స్వస్థ ఉందని ఎవరు విశ్వసిస్తలేదు ప్రభా కాబట్టి వాళ్ళకున్న ఆత్మీయ నేత్రాలకు మీరే సంపూర్ణ స్వస్థ దయచేసి మమ్మల్ని అందరినీ ప్రభా మీరు రాకే మేము కూడా అనేకలను సిద్ధపరచలాగినా మీరే మాట్లాడమని ఈ మధ్యాల కాల సమయం నీ స్వరం విని మమ్మల్ని బాక్యులుగాను ధనవంతులుగా ఐశ్వర్యవంతులుగా చేసి నాయన నీ యొక్క నాయన యొక్క సిద్ధపాటుని మాకు మళ్ళీ జ్ఞాపకం చేసినందుకు నీకు పాదాభివాదాలు కోట్లాది కృతజ్ఞత స్స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ నీకే సమస్త మహిమా ఘనతా ప్రభావములు తండ్రి ఏసయ్య యుగయుగములు చెల్లిస్తూ నదిరేడైన ఏసు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్యా స్తోత్రం ప్రభావ పరిశుధురా గొప్ప దేవ సర్వశక్తి మంత్రులనికి వందాలి సయ అబ్రహామి గొప్ప దేవ నినానీరు నిరంతరం ఏకరి దేవ మహాగంగ మహోన్నతల సర్వాధికారి సకల యుగములు రాజు దేవ పరిశుధర పరిశుధర పరిశుధ్ర నీకే స్తోత్రం స్తోత్రం అయిన గొప్ప దేవ నా తండ్రి నా దేవ ఇంకా కాలవంత ప్రభావ మమ్మల్ని అందరూ కాపాడి మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్నారు అయినా ద్వారా తుమ్మలు కాచి కాపడి మీకు నూతన తిని మనకు అనుగ్రించారు తండ్రి నేకే వందాలియా మంచి ఆరోగ్యాలను మనకు అనుగ్రహించారు వైరస్ బాధితున్న పడుతున్న వ్యాక్సిన్ పరికరం మమ్మల్ని మంచి ఆరోగ్యాలు అనుగురించారు మంచి బలం శక్తిని అనుగురించారు పరిశుభా అభిషేక మనకు మీకుడు మీకు అనుగరించిన దేవ కృపడించిన గొప్ప దేవ సర్వ సృష్టి కర్త ఈ శ్రోతలు అర్పించడం గొప్ప దేవాలన్నైనా మమ్మల్ని సజ్జలకు నిలబెట్టుకున్నారు యువరాత్రులు మిమ్మల్ని కాచిక దేవుడు నీకు వన్నాయ్యా నీకే పతజ్ఞలు అర్పించుకోవడం అయినా సమస్య గణత మహిమ ప్రభావం ఇక నీకే కలిగిన కదా హలవీయ ఇక మధ్య కానీ సమయంలో ప్రభావ మీ వాకింగ్ చేత నిర్మాతలు మాట్లాడిన ప్రభావ గొప్ప దేవానికి వన్నాాలిసా ప్రకటి గంధంలో ప్రభావ అక్కడ ఏడు గురించి మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభావా నుంచి నేను ఆ ముద్రలు ప్రభావ మేము ఎట్లా అర్థం చేసుకోవాలి కదా ప్రభావా యొక్క వివేచన జ్ఞానాన్ని అనుగరిస్తున్నారు కానీ బట్టి నీకు వంద ప్రభావా ఇది నేను జాగ్రత్తగా సంపూర్ణంగా మా హృదయాలు మీరు రాసుకున్న ప్రభావా ప్రకారం మీరు జీవించాలా ప్రభావాటి అనుభవపూర్వకంగా ప్రభావా విశీదరించే హృదయాల్లో వాటికి మీరు రాయాల ప్రభావాటి మీరు ప్రకటించాల అనుభవపూర్వకంగా అభిషేకాన్ని అనుగరించండి ప్రేమతో ప్రభావ గొప్పదన సంబంధి వ్యాఖ్యలు ప్రకటించాల ప్రభావా ఎందుకంటే భయంకరంగానే శ్రమలకాల ఉంటున్నాం ఎవరు ఏ గుంపులు ఉంటుంది కదో ప్రభావ తెలిసి ఏది సత్యం అబద్ధం తెలిసిలో మనుషులంతా ప్రభావ మతపరంగా జీవిస్తున్నారు ఓ ప్రభావ సత్యం తెలియ గుంపులు పడినారు ప్రభావాయన అంత మంది ప్రాణాలు చెక్కబడ్డారు కదా నా తను ఇస్తే ప్రభావా మాట్లాడిన తర్వా ఈ రోజునైనా ఒక అందరినీ ప్రభుత్వ నుంచి ఎంత మీరు తీసుకొని రావాలి వాటి టైం ప్రభావాడు విజృం నుంచి పనిచేస్తుంది వాటి పని వాళ్ళు చేస్తుంటే గొప్ప పని మాకు మీకు పని ఇచ్చినట్టు కదా నాయన వాడికంటే మాకు శక్తినిచ్చినా మీరు వాళ్ళ వాడు బలం అంతా మీరు మాకు అధికారం ఇచ్చినట్టు ఒకదేవాసేవాడు వాళ్ళ యొక్క బండకాలంలో వాళ్ళందరినీ ప్రభావం మీకు సంతలో నడిపించాలా మీ సత్యంలోకి నడిపించాలా పెళ్లి నుంచి మీ నడిపించాలా ప్రభావా చీక శక్తులు విజయమించి పనిచేస్తున్నారు ప్రభావాటిని బాధ పాడుకున్న గొప్ప జనంత ఎంత నడిపించాలా అద్భుత బోధం నుంచి మనుషులంత సత్యమైన మీ వాకి మీరు నడిపించాలని సహాయపడండి ఇరుకు మార్గం ప్రవేశించిన పోరాడాల ప్రావా ఆయన రెండు గుంపులు మేము పడుకున్న ఆ దరికి దరికి పాడుకున్న ప్రభావ మధ్యలో ప్రవనైనా అది ఇంకో మార్గం ప్రభావం ప్రయాత్ర పోరాడాలా దానికి కనుగొన్న వారికి కొంతమంది అన్న ప్రభావ తల్లి ఇస్తే ప్రభావ తల్లి మా కొందరులో మేము ఉండాలి ఇస్తే ప్రభావ గొప్ప దేవ నా తల్లి లోకము మార్గం కొడుతుంది కానీ మీరు మాకు ఇరుకు మార్గం ఇచ్చినారు గొప్ప దేవ ఇంక మార్గంలో ఎట్లా ప్రయాణించాలో కూడా ప్రభావిరు మాకు మార్గం చూపించినారు మేము ప్రతి దశలో మేము జాగ్రత్తగా ఉండాల మా ప్రవర్తలు మా చూపులో మా తలంపులో ప్రతి దశలో ప్రభావం మీకు అంగీకారంగా మేము జీవించాలా ఒక ప్రభావ తల్లి కుడిగి నడు ప్రభావి రెండు గుంపులు అక్కడ ఒక ప్రభావం అతను దొంగలో అప్రీలు ఉన్నారు ప్రభావాళ్ళు పడుతున్న ప్రభావం తన ఇస్తాం నడిపించిన ప్రాదిష్టమైన సకలతీలు తని ప్రా గుంపులు పడి ఉన్నారు అంత ముందు వాళ్ళందరూ బయట తీసుకోవాలని సహాయపడండి గొప్ప దేవానికి వందలు ఇస్తే ప్రభావిట్ అన్నిటి మేము జాగ్రత్తగా రాసుకోవాలా పుస్తకాలను రాసుకోవాలి దీర్ఘంగా ధరించాలా మా మైండ్ లో రీసెర్చ్ చేసుకోవాలి ప్రవా ఎందుకంటే కొంతకాలం పోతే బైబుల్స్ కూడా దొరుకుత ప్రభావా అన్నింటి మేము జాగ్రత్తగా ప్రభావ బట్టి కొట్టుకోవాలా ప్రభావాతని హృదయ మీరు రాసుకోవాలా ప్రావా మైండ్ లో స్టోర్ చేసుకోవాలా ప్రభావా ఎందుకంటే బైబిల్ లేనప్పుడు మేము వాక్యం ప్రకటించాలా ప్రభావం ఎందుకంటే అది మీలోంచి చూస్తే వాక్యం ప్రభావానికి జీవం వస్తుంది ప్రభావా ఆయన మేము అధికారు మీద ప్రకటించాలని సహాయపడి వాక్యం ద్వారా మాత్రం మాట్లాడిన ప్రభావం ఎన్నో విషయాలు ప్రభ మీరు మాకు బయపరిస్తున్నారు గొప్ప దేవానికి వల్ల వాటిని అర్థం చేసుకుని వివేక ఇంకా సంపూర్ణంగా ప్రభావం సముచితంగా జ్ఞానం చేంపని ప్రభావం బలపర్చం ప్రభ పోతే ప్రభులో మీరు కలిగి భయంకర బబులోని ప్రభావ ఈ బబులోని ప్రవణత ఇస్తే ప్రభావ మనుషులు ఇంకా బబులో చెప్పబడ్డారు ప్రభావ గల్విని ఉంది ప్రభావా గల్బులు నుంచి అంత గొప్పదే బయటకు వెళ్ళాలని సహాయపడండి మహోన్నతండి నీకు వందాలు సహాయా వాక్యం ద్వారా మాట్లాడడానికి నీకు వందలు చెల్లిస్తామైనా ప్రతి దినం ప్రభావాక్యం మీద సమయం గడపాలి ఎక్కువ ప్రార్థనలో సమయం గడపాల ప్రభావాయుల విచారంతో మీకు కొట్టుకుని పోకే మీరు సహాయపడండి ఎంత మెస్పోయినా కానీ ప్రవణత మీ సమయంలో మేము గడపాల ప్రభ ప్రార్థనలో ఆరాధనలో వాక్యంలో గడపాల ప్రభావ మీ వాక్యం మీద సంపూర్ణంగా మీ వాక్యం మీద తినాల ప్రభావించాల ప్రతి క్షణం ప్రభ మీ వాక్యమే జీవాన్ని నింపుకోవాలి ప్రభావా ఎందుకంటే ప్రభావ మనుషులు రొట్టె వాళ్ళు జీవించడం ప్రభావాక్యం వల్ల మేము జీవిస్తాం ప్రభ మా శక్తికి మించిన ప్రయాణం ఉంది కనుక ప్రభ ప్రయానికి మేము సిద్ధపడుతుంది కవా మీరు మాకు సాయకులు కూడా నడిపించుకోవడానికి ప్రాధిష్టం ఏ విషయాలు ఎన్ని వైరస్ వచ్చినా ఎన్నిచ్చినా కానీ ప్రభ మేము భయపడం ప్రభావ ఎందుకంటే ఇదిగో సంస్థాన్ని మీకు ముందుగానే చెప్పుకున్నారు ప్రభావా అన్నింటి సమీపందన్నారు ప్రభావా గొప్పదేవన తాన్ని ఇస్తే ప్రభావన్ని జరగాల్సిందే కనుక ప్రభావా చిన్న పందాలు మేము మర్చిపోకుండా సంపూర్ణంగా సాగిపోయాల తయారు చేయడం ప్రాధిష్టమైన మా దేవీ ప్రదర్శిస్తే అందరూ మీ ఆశ్రదించండి దీవించిన నూతనంగా అభిషేకం మీరు గొప్ప శాసన పెట్టుకోండి నూతన అభిషేకం నూతన జ్ఞాన చేత నింపం ప్రభావిత బలంగా వాడుకోండి ఒక కుటుంబాలు మీ దీవించి ఆశ్చించి పిల్లలు మీకు దృష్టి నుంచి మీరు కాపాడు మీ కృపల్ భద్రపించుకోండి ఆయన ఇస్తా తన డ్యూటీ అనుగ్రహించిన ప్రాధిష్టమైన గొప్ప దేవానికి అన్నచేస్తాను దేవా దేవా సమస్య కన్నా ముందు ప్రవాణానికి ఆర్గంగా ఇచ్చింది ఇంకా మీ జ్ఞానం చేత నింపండి ఇస్తే ప్రభావ మీ సముచితమైన జ్ఞానం చేత నింపండి అనేక మంది విషయాలు బయలుపరిచిన ప్రభావాన్ని కుటుంబించి మీరు కాచి కాపాడండి ఒక దేవ మీ కృపల్ భద్రపరించి ఆగం చేసి నూతన అభిషేకం నూతన జ్ఞానం ప్రతి శోధించి విజయంగా ఇచ్చే నాటకాలను పుట్టిన ప్రభావాతని ప్రక్షణ భావించి మీరు కాచి కాపాడి మీకు భద్రపరచడం అదిష్టమైన గొప్ప దేవానికి వణాలు ఇస్తే మీరు అక్కడ బహుతులుగుంది ప్రభావ మీరు సిద్ధపడాలా నీకు మీరు సిద్ధపచ్చాలా గొప్ప దేవన ఇస్తే ప్రవా ఇది ఎప్పుడంత సంతలోకంలో ఉంది ప్రవా నా తను ఇస్తే ప్రవా సంతలోకంలో మనుషులను కానీ మీ యొక్క మార్గంలో తీసుకోవాలా పెళ్లిని తీసుకుని రావాలా ప్రయాసాలను మాకు నడిపించండి మాకు జ్ఞానం అనుగించండి మా సంతకాలంలో సంతాన పుట్టి వేసిన మీ జ్ఞానంతో చోటిస్తున్నాం ప్రభుత్వం మీ అధికారాన్ని కొత్తమైన మీకు పశుభాత నడిపించి మాకు నిత్యం అనుగరించండి మీ ఆత్మ చేతిని నడిపించబడాలా పశుగా నడిపించి మాకు అనుగించండి ప్రతి దీన్ని మీ ఆత్మతమైన నింపబడాల ముందు సాహిల్గా తయారు చేయండి నా తల్లి ప్రభు మధ్య కాల సమయంలో ప్రభుత్వించిన ప్రద్రపచుకోండి ఓ దేవ పత్రిక రక్షించుకోండి నామని నెవేర్చుకోవాలని రాక అందరూ సిద్ధపచ్చుకోవాలని తల్లి రానసు క్రీస్తు పరిషద నామను ప్రార్థించినంత ఇప్పుడు ఒక వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు ఇసుప్రభ కానీ మేము విడిన వాక్యం ప్రభావ నీకు చోట్ల ప్రభావ ధైర్యంగా ప్రకటించాలా దివా దాన్ని అనుసరించుకుంటూ మేము నడవాలా ఇసుప్రభ మీ సహాయం మాకు దయచేది తండ్రి నేను ఆ ప్రకటన గ్రంథం విశ్వప్రభ నివా మేము ధ్యానిస్తున్నా ఇసుప్రభ మీరు మాకు తోడున్న ఇసుప్రభా ప్రతి మర్మాన్ని మాకు తెలియపరుస్తున్న ఇసుప్రభా తండ్రి నీకుల నీ వందనాలు ఇసుప్రభా దివాసు ప్రభావ యొక్క చిహ్నాలను మేము గుర్తుపరుస్తున్నాం విశ్వ ప్రభావ చిహ్నాల కోసం తెలుసుకుంటున్నాం తండ్రి తండ్రి ఈశు ప్రభావ ఇది మా దగ్గరని కాదు ఇసు ప్రభావ నీకులకు బయలుపరచాలా తండి దీన్ని ప్రభావం మేము నేర్చుకోవడానికి వీలేదు ఇసు ప్రభావ ఈ తీసుకెళ్ళి అనేకులకు మేము చెప్పాలో వాళ్ళని తీసుకొని రావాలా దేవా తండ్రి ఏసు ప్రభావ మీ ఆత్మ అనిపి మాకు అందరికీ దయచేసి దేవానికి ఎంతో వందనాలైనా ఈ లోకంలో ప్రభావ ఏసు ప్రభా భయంకరమైన దిరాలనే ఏ ప్రభావ భయంకరమైన పరిస్థితులు చేస్తు ప్రభా మరణ కాండ ప్రభావ స్టార్ట్ అయిపోయింది ఎస్తు ప్రభా మరణమే ఉంది కానీ ప్రభావ ఎవరి హృదయంలో బాధ లేదు వేదన లేదు ఎస్తు ప్రభా అనవరి ప్రభావ ప్రతిదీ మర్చిపోతున్నారు ఈజీగా స్నాహసంగా మర్చిపోతున్నారు తండ్రి ప్రభావానికి ఎంత వందనాలైనా ప్రభావ మీ ప్రేమ మొత్తం చల్లారిపోయింది మనుషుల మీద ప్రభు ప్రేమ అనేది లేదు తండ్రి నీకు ఎంతో వందనాలు ఇస్తు ప్రభావ కానీ మీరు మమ్మల్ని నిలబెట్టినారబ మమ్మల్ని కాచి కాపాడుతున్నారైనా మీ యొక్క సేవ నిమిత్తం మమ్మల్ని కాపాడుతున్న వస్తా మీ సేవ నిమిత్తం అనేది ప్రభావ మీ సేవ ప్రత్యేక పరుచుకున్న వస్తాయా నీకు వందనాలైనా కానీ మేము మీ సేవ చేయాలి మీ కార్యమయ్యాల దేవా ఈ యొక్క వాక్య విన్న వాక్యాన్ని అనేకులకు ప్రకటించాలా దేవా అది ఒక గొప్ప జనసేన ప్రకటించే అందులో కొంతమంది తీసుకొని రావాలా కదండి తనది మీ సహాయం మాకు దయచేయండి సుప్రభాన్ని నేను ఈ వాక్యం జ్ఞానిస్తున్నాను కదేవా అది మా హృదయం మీద రాసుకోవాలా కదా దాని ప్రభావ మళ్ళీ మేము ప్రభా ఇసానికి ఎంతో మా యొక్క పర్సనల్ బైబుల్ స్టడీ జ్ఞానించాలివా మాకు జ్ఞాపకంగా ఉండాలా హృదయాలు రాసిన సహాయం చేయండి మీరు నడిపింపు మాకు దండి ఇవే మీకు సరైన రైతు మీ చిత్తానుసరంగా నడిపించారుభాసలంపు సంత జ్ఞానం సమస్తం కొట్టివేయండి నీ తలంపులు నీ జ్ఞానం దండి మరి ముఖ్యంగా దేవా నీ ప్రేమ నీలాంటి తగ్గింపు జీవితం మాకు తెలియచండి దేవా ఈ లోకంలో ప్రేమ ఎక్కడ లేనిస్తా కానీ మేము విధంగా మేము ఉన్నాం మా లోపల మీ ప్రేమ ఉండాలా ఇస్తే ప్రభావ మీ సహాయం మాకు దయచండి ఒక అద్భుత కరుడు ఆస్ట్రేలియ కరుడ నీకులు మా దేశాన్ని లోకాన్ని మీ రక్షించుకోండి ఇస్తే ప్రభా నుంచి ప్రభావాలందరినీ కాపాడండి వ్యాక్సిన్స్ నుంచి కాపాడండి దేవా భయంకరమైన ప్రజలు అందిస్తే ప్రభావ వ్యాక్సినేషన్ చేస్తే ప్రభావ ప్రతి విజయం పోస్ట్ ఐస్ నుంచి ప్రజలు వస్తుంది ప్రభావ మీరు మిమ్మల్ని అందరినీ తప్పించండి తండ్రి ఆయన మీ కృపలు మమ్మల్ని మాకు తోడు అవుతాం నీకు లెక్కని వంధనలు అయినా ప్రతి విధమైన సహాయం మాకు చేస్తున్నాం నీకు వందనాలు అయ్యా ప్రభావ పని చేయాలా దేవా మేము మీ అందరు నిలిచి ఉండాలా తండ్రి అప్పుడు మీరు మా ఎందు నిలిచి ఉంటారే ప్రభావ దేవ మీ యొక్క సేవ మీ కాడి మేము పోయాలా మీ యొక్క ప్రభావ వాక్యం అనేక వాళ్ళ జీవితంలో వెళ్తున్నట్టు కావాలా వాళ్ళని కూడా ప్రభావ విడుదల మీరు చేయాలా దేవా మీ మాకు మా అందరి ప్రభావ మీ యొక్క ప్రభావ సుస్థ వరం తనిపి మీ పశుధాతంధ్రీ నడిపించమని ఏ విషయాన్ని భా నాదివాణి స్వభావ సాకుడు పదవి వాణి స్వద్ధి కాచి కాపాడి సహాయం చేసి కొందాలు ఎంతమంది చూడలేదు కొన్నారు సజులు సూతం ఈ రోజు అలాగే నాదివాన్ని వాక్యం ద్వారా మాట్లాడితే ప్రభావితం అలాగే ఈ వాక్యం మా ఉదయంలో తనంలో బాలెన్స్ గా ఉండాలి ప్రభా దాన్ని అమ్మే సాయంని మీరే సాయించండి ఈ వాక్యం ప్రభా ఎంత ముందు అర్థం చేసుకోవాలి మీరే జ్ఞానం దచ్చింది తనము దైచని అలాగే మా మనసు తీసేటప్పుడు మీ మనసు దచ్చని ముఖ్యమంత్రి ఇక్కడ వరిసే ప్రభా మా పాపం షాప భరించి ముందుగా తెలియజేసి నాదివ నీ సత్తుకుని కదా నీలో ప్రభావ నిలబెట్టుకున్నారా ప్రభా మీరు నడిపించండి చిన్న పిల్లలేక ఈ వాక్యం అర్థం చేసుకుని అడుగుతున్నారు ప్రభావ పలు జ్ఞానం తెచ్చని అలలియ మనుషులు నీలాంటి ప్రేమ ది తగ్గించీతని అలడియా సమాధానం పడేగా నా పరిచిన ధన్యును అలది దేవను కుమార్డు నరిశారు నీ కుమార్ సమాధిస్తే అక్రయలు మనుషులు మాకు ప్రేమ దని నా దీవానికి ఈ వాక్యాల ప్రభావ ఇంకా ముందర్సం చేసుకుంటున్న ప్రభావ అలడియా మా ఉద్యమంలో తనపులో అలడియా ప్రభావ మీ మాకు సహాయించని దాని ప్రభావ ఇరికి మార్పు ప్రయాసం సాయించని నా దివానికి సొత్తం ఇంకా బలం తొలగించండి చూపించండి ఎట్లా జయించాలా ప్రాధ్య శక్తి దాని నేను ఇలాంటి మనుషులు ప్రార్థన శక్తి మాకు దచ్చని గొప్ప కనకరించమని ప్రార్థించడం శ్రమించమని నాదీమానికి సోతం వాళ్ళ కన్ను అయితే ఆత్మీయత ఇప్పటి ప్రాజా జ్ఞానం తెచ్చండి అలాగే ఈ నా దీవ మనసం చేసే ప్రభావ వాళ్ళ ఉదయం మీరు కలగలేసే ప్రభావాల్ని దగ్గర రావాల అలాగే ఈ సరస్వతం రావాలేసే ప్రభావ మీరు ఖాళించండి నా ప్రభానికి స్వతం చేసం ఏసే మీరు ఖాళించండి ఏసే ప్రభావిని లోకం జ్ఞాపకం చేసుకునేసభ అలాగే ప్రజలు వైరస్ నుంచి పట్టింది దాన్ని విడుదల చేయండి ప్రభావ వాళ్ళి రక్షణ తెచ్చండి వాళ్ళు స్వార్థ అయినలా రక్షణ పొందాలా రాబో అయితే కురి కాపండి మీరు కలికరించనేసప్రభ ప్రజలు ప్రతి ఒక్క రక్షణ పొందాలా దేశంలో ప్రభావ ప్రతి ఒక్క ప్రజల రక్షణ స్వార్థ పోవాలా వాళ్ళందరూ రక్షణ పొందాలే సుప్రభ మీరే సహాయం చేయండి ప్రభావాటగా తీసే దయ్యాలు కాల్చే అది అన్నీ సొంతం చేసాం అలానే అలాగే మరి ఎంతో మంది తాకలు ముట్టని వాళ్ళ జాబ్లతో కనిచేయండి అలా నీ కోసం ప్రభావా సేవ చేసి సహాయం చేయండి అన్నమంటే తాకండి అన్నదాన్ని వాక్యం చెప్పించండి సోత్రానికి వందలు అలలీ అనాదివానికి సొంతం అనాకం ప్రభా ఇంకా బలాన్ని శక్తి తెచ్చి ఇంకా ఆస్వాదించండి అలలీ అనాదివానికి సొదం అలలీ అనాదివం మీరు ఖాళించండి అలలియాక వంటి తా ఆరోగ్యమైన స్వసపరచని ఇంకా ప్రభాత్మే తెలియండి అలలి యాక విషయం చేసి సాహించని ఇంకా ప్రభ బలము తయారు చేసే ప్రభావ ఇలాంటి జీవించ జ్ఞానం తెచ్చండి వాళ్ళు చేత బలములతో వాడవాళ్ళ అగ్నికారం చేయండి అలలియ వాళ్ళ ప్రభాన్ని పరిశుధాత్మ విషయ జ్ఞానంతో నింపి మీకోసం తయారు చేసే ప్రభ నాదివానికి ఉన్న బంధువులు ఎంత తాకని ఉండండి ఆత్మయే తెలివండి సరస్వతం నడిపించి మీకు కూడా మంచి కలిగించేయండి సరస్వతం నడిపించి ఏంత కాలంలో కోత ఇస్తారని సేవ జరగాలి స కొత్త కూడా వేడుకమన్నారు ఆ ఉండరం వేడుకోవాలా అనేకలు తయారుగాల సేవా అలడికి స్వార్థాల శిష్యులు కావాలి ప్రభావ మీరే కాని చేయండి నా ప్రభాన్ని రాక తొలగింది భయంకర దినాల్లోనూ అల దివాన్ని ఎందు భయం జీవించాలా నా దివానికి బలంతో తొలగించి మీ బలం మాకు దయచేయండి ఆక్ర మీద ముఖ్యం తాకండి పరిశుద్ధ వాడుకొని తన వాడుకొని వాళ్ళ డాడీవి వాళ్ళ చూడడానికి కాని మీ యొక్క ప్రాణిక మీ యొక్క తనం ఏముందాక ఆ ప్రాంతంలో నెరవేర్చుకోండి ఆ ప్రాంతం మీ చీకటి విడుదల పొందా రక్షణ పొందాలా హిప్రభావ మీరు కానించేయండి నా దివానికి సొంతం చేసాం స్తో ప్రభా పరిశుద్ధ గొప్పదేవ ఏసే మీకు వందనాలు ప్రభా ఏసు క్రీస్తునామం బట్టి ప్రభా మీరు వాక్యం చేత మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా ఉపదేవ వాక్యాన్ని ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపు దయచేయండి ప్రభా గొప్పదేవుడు సృష్టికర్త జీవం గలదేవా మీకు ఎంతో వేలాది వందనాలు ప్రభా ఎన్ని శ్రమలు ఇబ్బందులు ప్రభా ఎన్ని శోధనలు ఉన్నప్పటికీ ఏసు ప్రభా మీ నామాన్ని మైమపరచడానికి వస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా ఆత్మీయ లోతలకు మీరు మీరు అక్కడ అనంతరం వారికి సేవ విజృంభించి చేయాలా రజా అనేకులని ప్రభు మీరు తిప్పాల ప్రభావ మేము సిద్ధపడి ఉండాలా ప్రభా సహాయం పడండి కృప చూపించండి ప్రభా ప్రతి ఒక్కరి మీ యొక్క ఆత్మను కుమ్మరించండి ప్రభా మైమోన్నత దేవా కృప మేడ ఏసుక్రీస్తు నామం బట్టి వైరస్ బారిన పడిన ప్రతి బిడ్డని మీరు స్వస్థపరచండి ప్రభా వలకి యొక్క వైరస్ నుంచి విడుదల మీరు కల్పించండి ప్రభా ఏసు క్రీస్తు నిజమైన దేవుడని వారు తెలుసుకోవాలా ప్రభా మోకరించాలా ప్రచ పడాలా దేవ విడుదల పొందాలా ప్రభా రక్షణ మార్గంలోకి రావాలా ప్రభా సహాయపడండి ప్రభా ఈ ఇంకా ఎన్నో ప్రభా విపరీతమైన రోగాలు వస్తున్నాయి ప్రభావ వాటి నుంచి ప్రభావ మేము ఎలా జాగ్రత్తగా ఉండాలో మీ ఆత్మ చేత మాకు బయలుపరచండి ప్రభావ ముందుకు నడుస్తూ వేసే ప్రభు సేవని కొనసాగించాలా ప్రభావ దేన్ని కూడా భయపడడానికి వీలేదు ప్రభావ ఓ దేవ మీరు ఇచ్చిన ఆత్మతో ముందుకు నడవాలా మీ ఆత్మ నడిపింపు సహాయం ప్రతి ఒక్కరికి దయచండి ప్రభావ వైమోనత దేవ కృపమయ మీ కొరకై ప్రభా జీవితాలు సమర్పించుకున్న వారిని మిత్రం ప్రార్థన చేసిన ప్రభావ వాళ్ళ కుటుంబాలను మీరు పోషించండి ప్రభావ వాళ్ళకు కావాల్సిన అనుదిన ఆహారం మీరు దయచండి మెండైన దీవెనలు మీరు కుమరించండి ప్రభా ఆశీర్వదించండి వేసు ప్రభా వాళ్ళ స్టడీస్ ని మీరు బ్లెస్ చేయండి వాళ్ళ జీవితాలని ప్రభావ మీరు బ్లెస్ చేయండి ప్రభా మహిమత దేవా ఏసే పగలు మేఘ స్తంభమై అగ్నిస్తంభమై ప్రభా వాళ్ళని మీరు కాచి కాపాడి నడిపించండి ప్రభా మీ నామ మహిమార్థమై యేసు ప్రభా మీరే గొప్ప ఆత్మకార్యం జరిగించి మీ నామంకే మహిమ కలుగును గాక ఏసుక్రీస్తు నామైన ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ పాప కొ ఇంత మంచి అవకాశం మాకు అనుకరించినందుకు నీకు వంద రాజా మరి పొద్దున్న నుంచి ప్రభావం కాపాడేందుకు నీకు కొంత నెల తండ్రి ప్రభా నేను వేసే ప్రకటన జ్ఞానం గ్రంథం ధ్యానించినందుకు నీకు వంద తండ్రి ప్రభా మరేసే ప్రభా అందులో మర్మల్ మా సతమైన వాక్యం మాకు చూపించినందుకు నీకు వంద నెల తండ్రి ప్రభా మీరు సాయం తెచ్చని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా దిన దినం ఎందుకు నీకు మంచిగా దయచేస్తున్నందుకు నీకు నెల తండ్రి మరి ముఖ్యంగా కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి తండి ప్రభావ మరి అవి ముందుగానే చూపించిన తండి ప్రభావ బ్రదర్ ద్వారా మీకు ఎంతో అంటే ఎంతో వందనాల తండ్రి ప్రభా బ్రదర్ కుటుంబం దీవించి ఆస్వాదించమని కోరుకుంటున్నాం తండ ప్రభావ ఎటువంటి ఇబ్బందులు సాయం తెచ్చమని కోరుకుంటున్నాం తండ ప్రభా కుటుంబం మొత్తం ప్రభావ పిల్లలను నాన్న కూడా దీవించి బంధుమిత్రులను కూడా దీవించి ఆస్వాదించండి ప్రభా మీ బ్రదర్ చేసే పనులు కూడా మీరు తోడు నీటిగా ఉండండి ప్రభా ఎస్ మరి ప్రభా మేము రోజు నేర్చుకుంటున్న వాక్యం బట్టి ప్రభా అది మరి ప్రభా మనం వినటం వల్లనే ప్రభు అన్న మరి ప్రభా మాకు నమ్మకం కలుగుతుంది తండ్రి ప్రభా దాన్ని బట్టి మేము నేర్చుకుంటున్నాం తండ్రి నేనేసే ప్రభా ప్రాక్టీస్ చేస్తున్నాం తండ్రి ప్రభా మీకు సహాయం మాకు దయచేస్తున్నందుకు నీకు వందల తండ్రి ప్రభా సయానికి ఎంతో ఎంత వందల తండి ప్రభా మరి కేబీపీఎం లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ కోసం ప్రాధం చేస్తున్నాం తండ ప్రభా బ్రదర్ సెషన్స్ కోసం ప్రాధం చేస్తున్నాం మీరు మీరు మీరు మీరు మీరు ఫైనాన్షియల్ నీడ్స్ ఉన్న కూడా మీరు తోడు నీడుగా ఉండండి తండ్రి ప్రభా జాబ్స్ విషయంలో కూడా తోడు నీడుగా ఉండి తండి ప్రభా సాలరీ విషయంలో కూడా తోడు నీడుగా ఉండి తండి ప్రభా మరి ముఖ్యంగా నేనేసే ప్రభా ఎవరి ఎవ్రీ సండే ప్రకటన గ్రంథం దానిస్తుండగా ప్రభా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాయం తెచ్చండి ఇంకా స్పష్టంగా ప్రకటన గ్రంథం ధ్యానించే ప్రతి ఒక్కరికి అర్థం కావాల ప్రభా మేము వేరే అడిగినప్పుడు స్పష్టంగా చెప్పటకు మాకు పర్ల జ్ఞానం దచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఈ యొక్క పాదలు మీరు చేపగిస్తూ యేసు క్రిస్తు నామం అడిగి పెడుకుంటున్నాం తండ్రి మన ప్రవేణ ఏసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడైన దాకా ఆమెన్వన్ మనోజ్ బ్రదర్ బ్రదర్ బ్రదర్ అందరికి మనజన వనకమన్నా అంటే వనకనా